సహనవతు సహనోన్నత్తు సహ వీర్య కర వహ ఓం మావిషావై శాంతి శాంతి శాంతి ఈశ్వరో గురురా మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణామూర్త శ్రుతిస్మృతిపురాలయ కరుణాయ నమామి భగవత్పాదం శంకరం లోక శంకర నమీ శంకరానందరుపాదాంబుజన్ముని సలాసమహామోహ గ్రాహగ్రాసైకర్మే ఓ యథాీపో నివాతస్థ అర్జునాయ్య రూపయత్ ప్రయోజనం అనుద్దిశ్య మందో ప్రవర్త కర్మవిషయంలో ఏ లాభాన్ని ఊహించకుండా ఎవరు ఏ పని చేరు ఈ ప్రపంచంలో మంద అపి మందభాగ్యుడైన బుద్ధిహీనుడైనప్పటికీ కూడాను ప్రయోజనం అనుదిశ్య అంటే ఒక ఫలితాన్ని ఊహించకుండా కర్మ చేయడం అనేది సాధ్యం కాదు మందోపి న మరి సామాన్య విషయాలే అలా ఉండేటప్పుడు ఇంత నిగూఢమైనటువంటి ఆత్మతత్వం దేని సాధించాలి అని భావించడం వల్ల సాధారణంగా అందరూ అనుభవించేటువంటి అనేకమైనటువంటి భోగ్య విషయాలకి దూరమైపోయిన వాళ్ళు జన వదిలిపెట్టి ఎక్కడో అరణ్యాల్లో తలదాచుకున్నటువంటి వాళ్ళు జన్మతో కలిసి వచ్చినటువంటి సంబంధ బాంధవ్యాలను కూడా త్యజించినటువంటి వాళ్ళు ఈ ప్రపంచమే మనకు లేదు ఉన్నది మనం ఒక్కరమే పరమోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని మనం సాధించాలి అదే మన జీవిత లక్ష్యము అని కానంలో కాపురం పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ జీవిత కాలంలో ఏ సత్యాలను అయితే దర్శించారో ఆ కాలంలో ఆ ప్రదేశంలో వాళ్ళు దర్శించినటువంటి సత్యాల్ని మరొక కాలంలో భవిష్యత్తులో రాబోయేటువంటి వారి కోసం సిద్ధపరిచినటువంటి మూలధనమే శాస్త్రం అనేటువంటిది చిన్న విషయం కాదు అందువల్ల ఎంతో ఉదారస్వభావులు గనక నేను ఎలాగైతే తరించానో అందరూ తరించాలి నేను దుఃఖం నుండి ఎలా విడిపడ్డానో అందరూ అలాగే ఆలోచన చేసి ఈ శాస్త్రాలను అందించారు సో మనకు ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాలు లాంటివి ప్రస్థానత్రయం లేదా భేదం అనుకోండి శోభిస్తూ ఉండిన ప్రత్యేకించి ఇట్లాంటి గ్రంథాలు రాయడం వెనుక చాలా విశాలమైన దృక్పథం ఉంది ఇప్పుడు ఏవైతే ఇక్కడ రచించడం జరిగిందో వీటిని అనేకసార్లు మీకు నేను చెప్పడమే జరిగింది మరి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని ఇలా ఎందుకని ఉద్గంధాలు రాయాల్సి వచ్చింది అని అన్నప్పుడు రెండవ శ్లోకంలోనే దానికి చెప్పారు సుఖావ బోధార్థం ముముక్షుణాం శిష్యాణం వాళ్ళకు సుఖంగా అర్థం కావడం కోసంగా శాస్త్రంలో ఉండేటువంటి మెళికలు ఏవైతే ఉన్నాయో క్లిష్టమైన సంక్లిష్టమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో వాటిని కూడా అర్థం చేసుకోవడానికి బోధ చేయడం వివేకోయం విధీయతే అట్లా వచ్చినటువంటి గ్రంథం ఈ వేదాంత పంచదశి మహానుభావుడైనటువంటి విద్యారణ్య స్వామి మనందరి కోసం రచించినటువంటి గ్రంథం ఇందులో ప్రథమ ప్రకరణం వివేక ప్రకరణం ఈరోజు సమాప్తం కాబోతా ఉంది కనుక ప్రయోజనం లేకుండా ఏమీ ఆచరించరు గనక ఈ గ్రంథం యొక్క ప్రయోజనం ఏమిటి అని ఆలోచించినప్పుడు ముఖ్య ప్రయోజనం మోక్షం వేదాంత గ్రంథం గనక దీనికి ప్రయోజనం మోక్షం కానీ ప్రయోజనాలు రెండు రకాలుగా ఉంటాయి ముఖ్య ప్రయోజనం లేదా ప్రధాన ప్రయోజనం ఒకటి రెండవది అవాంతర ప్రయోజనం సెకండరీ ఇది అంటే మనం దేనికోసమైతే ఆశించి దాన్ని పొందాలనుకుంటామో అది ముఖ్య ప్రయోజనం మనం కోసం చేసేటువంటి ప్రయత్నంలో మార్గమధ్యమంలో మనకు చాలా అందుతాయి అవన్నీ అందాలి అనే అభిప్రాయపడి మనం ప్రారంభించాం కానీ అవి అందుతాయి వాటిని అవాంతర ఫలాలు అంటారు ముఖ్య ఫలం అవాంతర ఫలాలు ముఖ్య ఫలం ఏకవచనం అవాంతర ఫలాలు బహువచనం ఇప్పుడు ఒక మొక్క నాట్యం అనుకోండి మామిడి మొక్క నాట్యం ఎందుకు నాటేవయ్యే ఆ మామిడి మొక్క అంటే మాకు మామిడి ఫలం కావాలండి అందువల్ల ఊహించి ఇదిగో దసారి అంటే నాకు ఇష్టం అందుకని దసారి మొక్క నాటే ఒకడు నాకు బంగిని అంటే ఇష్టం అందుకని అది నాటే మరొకరు చెరుకు రసం అంటే ఇష్టం అది నాటే మరొకరు అంటారు కాబట్టి ముఖ్య ఫలమేమో ఆ మామిడి పండుకోసమే చెట్టు పెరిగిన తర్వాత మనకు పండ్లు ఇస్తుందని కానీ ఈ మధ్యలో ఏ పర్వదినాలు వచ్చినా కట్టుకుంటాం మనం హాయిగా అవి ఆ చెట్టు వస్తున్నాయి కొమ్మలు వస్తున్నాయి కర్రలు వస్తున్నాయి పెద్ద పెద్ద దిమ్మలు వస్తున్నాయి దాంట్లో నుంచే వంట చెరుగ్గా ఉపయోగపడతా ఉన్నాయి అట్లాగే గృహ నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ కూడా మనం ఊహించి ఆ పనిచేయలేదు మనం ఊహించింది కేవలం ఫలం మాత్రమే అయినా ఇవన్నీ మనకు అందుతున్నాయే ఇవి అవాంతర ఫలాలు ఇప్పటి చూసిన దాన్ని బట్టి కేవలం జ్ఞాన సమాధి ఉందో అఖండాకార వృత్తి ఏదైతే ఉందో ఆ జ్ఞాన సమాధిలో ఉండేటప్పుడు ఏ విధమైనటువంటి వృత్తయ తదానీ తదానీ ఆ జ్ఞాన సమాధిలో వృత్తి వృత్తులు ఉన్నాయో అవి అజ్ఞాత అపి అవి మనకు తెలియకపోయినప్పటికి కూడాను ఆత్మగోచరాహ అవన్నీ ఏవైపు పోతున్నాయి ఆత్మవైపుకే పోతున్నవి అనేటువంటి విషయాన్ని రెండు శ్లోకాల కిందనే చూచాం అక్కడ మనకు ఉపయోగపడేటువంటిది అదృష్టం ఒకటి నిరంతర అభ్యాసం ఒకటి ఎంతో కాలంగా చేసినటువంటి అభ్యాసం ప్రాక్టీస్ ఒకటి అట్లాగే గతంలో చేసినటువంటి పుణ్యకర్మలు వాటి యొక్క ఫలితం చేత మనసులో ఏ విధమైనటువంటి ఛిద్రమైనటువంటి వ్యవహారాలు లేకుండా కేవలం ఏకగోచరాహ ఆత్మగోచరాహ కాబట్టి ఒక ఆలోచన వచ్చినా కూడాను అది ఆత్మరూపంగానే భాషిస్తూ ఉంది కానీ దానికన్నా వేరుగా లేదు అది ముఖ్య ఫలం మోక్షానికి సంబంధించింది అఖండ బ్రహ్మాకార వృత్తి అవాంతర ఫలాలు కూడా కొన్ని ఉంటాయి మీకు ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకనంటే ఇంతకాలం మనం వింటున్నాము శృతి మందిరంలో పది పన్నెండు సంవత్సరాలుగా అని కొందరు ఇరవై సంవత్సరాలుగా వింటున్నాము స్వామి దేవుడు మరికొందరు ఏమి సాధించాము అనుకుంటారు దోచారా మీరు సాధించారు కానీ మీకు తెలీదు మీరు సాధించింది ఏదో మీకు తెలియదు అది విద్యారణ్య లాంటి మహాత్ములు చెబితే తప్ప మనకు అర్థమయ్యే అవకాశం లేదు చూచారా అర్థమైందనుకోండి ఏదైనా సాధించినప్పుడు మనిషికి వెళుతుండదు అసంతృప్తి ఉండదు సాధించకపోతేనే బాధ ఇప్పుడు కొంత కొంతమంది బాధపడుతూ ఉంటారు వింటూ కూడాను అయ్యో ఇంతైనా కూడా నేను సాధించలేకపోతున్నా కొందరుండారు వాళ్ళని నా జీవితంలో బాగా చేస్తానని నేను అనుకోను చెప్పినప్పుడు బ్రహ్మాండమని వచ్చి మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఎందుకు స్వామిజీ అనుభూతి కలగడం లేదంటారు ఇంకా నేను నవ్వి వదిలేస్తూ ఉంటాను వాళ్ళని ఎందుకంటే ఇది ఇంకా వాళ్ళ వాళ్ళు చేసుకునే పుణ్యాలు వాళ్ళ నిరంతర అభ్యాసం వాళ్ళని ఉద్ధరించాల్సిందే కానీ మనం కాదని విషయాన్ని గ్రహించడం వేరు విషయాన్ని పట్టుకోవడం వేరు ఇది సామాన్యమైనటువంటి వ్యవహారం కాదు గనక ఇది జరుగుతూ మన జీవితంలో మనం గుర్తించలేకపోయాము దీన్ని విద్యారణ్యమని ఇప్పుడు మనకు వివరిస్తాడు ఈరోజు ప్రధానంగా ఒక విధంగా చెప్పాలంటే టెక్స్ట్ అయిపోయింది వివేక ప్రకరణం అయిపోయింది నా దృష్టిలో ఇప్పుడు ఏం జరుగుతుంది స్వామీజీ ఫలం శ్రవణ ఫలం ఏంటో ప్రధానమైనటువంటి విషయం అనమాట ఫలశ్రుతి అంటుంది చాలా మనం ఫలశ్రుతి ఫలశ్రుతే ఇది జస్ట్ లిస్ అనాథా విహసం సారీ సంచిత కర్మ కోటయ అనైన విలయం యా శుద్ధో వివర్ధతేహ సంసారే సర్మకూటయ అనాద ఇహేసనాద ఇహ అనాదావిహ అనాదా విహ అనాదౌసారే అస్మిన్ సంసారే ఈ జననమన్నల రూప సుడిగుండం ఏదైతే సంసారాన్ని మనం అనుభవిస్తున్నాం ఈ సంసారంలో అనాదౌ ఎప్పటి నుండో ఆది ఏదోకో తెలియడం లేదు అప్పటి నుండో సంచితాహ మనం సంపాదించుకున్నటువంటి కర్మ కోటయ కర్మ కోటయ ఈ కర్మలు వాటి ఫలితాలు కోట్ల సంఖ్యలో అంటే కోట్లంటే అసంఖ్యాకంగా కోట్లు కూడా సరిపోదు లక్షలు అనలే కోట్లు అన్నాడు అంతే అర్థమవుతుంది కర్మ కోటయ సంచితాహ కాబట్టి అసంఖ్యాకమైనటువంటి కర్మలు ఎందుకని ఒక జన్మకు సంబంధించింది కాదు అనేక జన్మల్లో ఆచరించాం ఆ కర్మలు ఎప్పుడైతే ఆచరించామో కర్మ ఆచరించిన తర్వాత ఫలితం వస్తుంది ఫలితం వచ్చిన తర్వాత ఆ కర్మ ఎవరికి సంబంధించిందో వాళ్లకు సంబంధించిన ఫలితమే గనక వాళ్ళు అనుభవించక తప్పదు అండర్స్టాండ్ ఎంతకాలమైనా అనుభవించాలి ఇటువంటి అంటే ఇంకా ప్రారంభం కాకుండా ఎన్ని ఉన్నాయో స్టాక్ అది సంచితాహ సంచిత కర్మలు అక్యూములేటెడ్ స్టాక్ ఎంతుందో గతంలో చేసింది ఇవన్నీ మన వెనక్కున్నాయి అందువల్ల ఒక్కొక్కసారి హాయిగా ఉన్నానండి అనవసరంగా ఈ బాధ వచ్చింది చాలా సుఖంగా ఉన్నామండి ఇంత ప్రమాదం వచ్చి పడుతుందని తెలియదు అంటుంటారు చూచారా కారణం ఏంటో తెలుసా మనకు తెలియదు కానీ అది వెయిట్ చేస్తూ ఉంది కర్మఫలం వెయిట్ చేస్తుంది ఏదైతే మనం చేశామో దానికి సంబంధించిన ఫలితమే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు ఇది అర్థం కాని వాళ్ళకి జీవితం ఓ తమాషాగా ఉంటుంది వాళ్ళకి నవ్వులాటగా ఉంటుంది కానీ నగుబాటు ఒక దశలో అందువల్ల ఎంత ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉండినా ఒక కన్ను అట్లా వేసి ఉండాలి గతంలో ఏమేమి జరిగాయో తెలియదు ఎలా జరిగాయో తెలియదు ఏమి రాబోతున్నాయో తెలియదు అవి ఎంత ప్రమాద భరితంగా ఉంటాయో మనకు అర్థం కాదు కనుక భగవంతుణ్ణి ఆశ్రయించుకొని ప్రధానంగా చేసుకోవాలనేది మూర్ఛోకి ముఖ్యంగా ఉండవలసినటువంటి సుగుణం కాబట్టి అనాథావిహ సంసారే ఇహ అస్మిన్ సంసారే అనాథౌ ఎంతో కాలంగా కర్మకూటయ సంచితాహ అంటే సంపాదిత కర్మఫలాన్ని अनारब्ध फला अदी शास्त्रवर्ड अनारब्ध फला इंका प्रारंभम के फ इंका प्रारंभ कॉलेज रेडी उटाक रेडी उसे इंटी को संख्य असंख्याक उन्नाईना दीचेत ज्ञानाभ्या సమాధి జ్ఞానేనా ఎక్కడ ఆగాము లాస్ట్ వీక్ సమాధికి వచ్చి ఆగాం ఆ సమాధి జ్ఞానం కేవలం ఆత్మ జ్ఞానం వృత్తులన్నీ కూడా ఆత్మగోచరా అది ఏదైతే ఉందో సంచితాహ అనే జ్ఞానాభ్యాసేనా ఆర్ సమాధి జ్ఞానేనా విలయం యాంతి అవన్నీ నశించిపోతూ ఉన్నాయి ఇన్ని కర్మలు గతంలో ఉన్నావో ఏ ఏ ఫలితాలైతే మన కోసం ఎదురు చూస్తూ భయంకరంగా ఈ సమాధి స్థితికి గనక వచ్చి అఖండ బ్రహ్మాకార వృత్తిలో గనక మనం నిలబడిపోతే అదే మోక్షం గనక అది జరిగినప్పుడు ఇంతవరకు ఏవైతే గతంలో అనేక జన్మల్లో కోటయ కర్మ కోటయ అసంఖ్యాకమైనటువంటి కర్మలు ఉన్నాయో అవన్నీ దగ్ధమైపోతాయి ఉండే అవకాశమే లేదు ఆ ఫలాలు మనం అనుభవించాల్సినటువంటి అవసరం అసలుండదు ఎందుకని జ్ఞానం వచ్చేసింది గనక జ్ఞానం రావడం అంటే మోక్షం ప్రాప్తిస్తుంది గనక మోక్షం ప్రాప్తించినటువంటి వాడు మళ్లీ జన్మనెత్తితే గానీ ఇవన్నీ అనుభవించడానికి అవకాశం లేదు జన్మనెత్తే పరిస్థితే లేదు పునర్జన్మ నైవిద్యతే యస్య మోక్షాన్ని పొందాడో వాడికి పునర్జన్మం ఉండేందుకు అవకాశమే లేదు గనక ఒక్కసారి నిద్ర నుండి మేలుకున్న తరువాత కలలో ఉండేటివన్నీ ఏ విధంగా అయితే అదృశ్యమైపోతున్నాయో జ్ఞానోదయం కలిగిన తరువాత అది సమాధి జ్ఞానేనా ఈ సమాధి స్థితికి వచ్చిన తర్వాత ఆత్మ సాక్షాత్కరైపోతూ ఉంది గనక అనేనా జ్ఞానాభ్యాసేనా సమాధి జ్ఞానేనా విలయం యాంతి సమస్తము లయించుపోతూ ఉంది ఇప్పుడు శుద్ధ ధర్మ వివర్ధతే శుద్ధ ధర్మ వివర్ధతే ఇక్కడ రెండు అర్థాలు ఒకటేమిటంటే మన బుద్ధి ఏదైతే ఉందో అది ఎలా ఉండాలన్న ధర్మ ధరతీతి ధర్మ ఏది ఎలా ఉండాలి అట్లా ధరించి ఉండేటువంటిది ధర్మం అంటే ఇప్పుడు అగ్ని ఉంది అగ్ని వేడిగా ఉండాలి చల్లగా ఉండడానికి లేదు వేడిగా ఉండడం అనేటువంటిది అగ్ని యొక్క ధర్మం నీళ్ళు చల్లగా ఉండాలి అది నీటి యొక్క ధర్మం కాబట్టి ఏది ఎలా ఉండాలో అలా ఉండడం ధర్మం శుద్ధ ధర్మ వివర్ధతే ఒక పాయింట్ ఏంటంటే బుద్ధి శుద్ధిపడి ఉంటుంది అది మళ్ళీ అశుద్ధం కాదు ఈ ప్రపంచంలో ఏది శుద్ధిపడినా మళ్ళీ అశుద్ధం అవుతుంది జ్ఞానం చేత శుద్ధిపడితే మళ్ళీ అది అశుద్ధం అయ్యేందుకు అవకాశం లేదు దిస్ ఈజ్ నంబర్ వన్ నంబర్ టూ ఏమిటంటే శుద్ధ ధర్మం నీ యొక్క స్వరూప ధర్మం ఆత్మ అనేది ఏదైతే ఉందో అది దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇది మోక్షము ప్లీజ్ కాబట్టి అనాథౌహ సంసారే చిన్న సంసారం కాదు ఇది పడుతున్నాం ఇంతకాలంగా బాధ ఇదే జీవభావన సంసారం ఉన్నంత జీవభావన ఇది ఎట్లొచ్చింది మనకి ఈ జీవభావన కోశైహి తాదాత్మ్యాత్ మర్చిపోతూ కోశై తాదాత్మ్యాత్ కాబట్టి అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలతో తాదాత్మం చెందిన తర్వాత నేను ఈ దేహము నేను ఈ మనసు ఈ ప్రాణము ఈ బుద్ధి అని అనుకోవడం వల్ల వాటి ధర్మాలన్నీ కూడా మన ఎందు ఆరోపించబడ్డాయి అనాత్మని అహమితి మహితి మతి ఇది బంధహ ఇక్కడ బంధం ప్రారంభమైంది సంసార బంధం నేను కానిది నేను అని అనుకోవడం కానీ ఏమిటో తనకి తెలియకపోవడం కాబట్టి ఇహ సంసారే కోశ తాదాత్మ్యాత్ ఈ కోశములతో తాదాత్మ్యం చెందడం వల్ల ఐడెంటిఫై కావడం వల్ల జీవితం స్టార్ట్ అయిపోయింది నడుస్తూ ఉంది కర్మ కోటయ అసంఖ్యాకమైనటువంటి కర్మలు కర్మ ఫలితాలు ఎదురు చూస్తూ ఉన్నాయి వాటన్నింటినీ అనుభవించడానికి టైం లేదు వాటిని అన్నింటినీ అనుభవించడానికి టైం లేదు ఎందుకని స్వల్పమైన జీవితం ఒకవేళ వంద సంవత్సరాలు నువ్వు జీవించినా వంద సంవత్సరాలు నువ్వు జీవించగలవేమో కాని బాగా అర్థం చేసుకోండి కోట్లాది జన్మల్లో తయారు చేసుకున్నటువంటి కర్మలు ఫలితాలను ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండయి వంద సంవత్సరాలు నువ్వు జీవించినా కూడాను దాంట్లో ఎంత అనుభవించగలవు అర్థం చేసుకో కర్మఫలాల్ని మిగతా అన్నీ అలాగే ఉంటాయి కాబట్టి మరణించిన తరువాత ఇంకో జన్మ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈ జన్మలో చేసుకున్న యాడ్ అవుతాయి ఇలా కృతి మహోదవు పతన కారణం ఒక భయంకరమైనటువంటి కర్మ సముద్రంలో పడిపోతున్నాం మనం బాగా అర్థం చేసుకోండి ఇది అర్థమైతే వైరాగ్యం వస్తుంది లేకపోతే నవ్వులాటగా ఉంటుంది బతుకు ఎవరి కర్మను వాడే అనుభవించాలి ఇంకొకటి అనుభవించే ప్రశ్న లేదు భార్య అయినా భర్త అయినా తండ్రి అయినా తల్లి అయినా గురువైనా శిష్యుడైనా ఇవన్నీ మనం అనుభవించాలి అనుభవించడానికి సిద్ధపడతామా విసిరడబడేస్తాము మనకు సంబంధించినవి కాదని లేదు స్వామిజీ అనుభవించలేము దీన్ని కష్టం శృతిరేవ శరణమిది ఇంకొక మార్గమే లేదు తప్ప ఇది అర్థమైన వాడికి వేదాంతం అంటే ఏమిటో ఆ డెప్త్ అర్థమవుతుంది తప్ప మిగతా వాళ్ళకి అన్నిట్లో ఇదొకటిగా కనపడతా ఉంటుంది అందుకని వేదాంత జ్ఞానాన్ని సక్రమంగా అందుకోలేకపోవడానికి కారణం ఆ కారణంగానే వైరాగ్యము భక్తి కావాలనేది ఎవరికైతే వైరాగ్యం ఉంటుందో వాడికి ఈ పాయింట్ టచ్ అవుద్ది కనుక మనకు ఉండేటువంటి కాలమేమో అతి స్వల్పం ఎన్ని జన్మలు ఎత్తాలి కాబట్టి నేను కేవలం జీవుణ్ణి అనేటువంటి భావన మనలో మిగిలిపోయింది ఇది ఉందో కొత్త కొత్తగా నూతన కర్మలు చేస్తాం ఆ కర్మలు అందరూ చేసేవి ఒక విధంగా లేవు ఎందుకని ఎవరి రాగద్వేషాలు వాళ్ళవి ఎవరికి ఏది ఇష్టమో ఏది కష్టమో చెప్పలేం అందరికీ ఒక వస్తువు ఇష్టపడదు అందరికీ ఒక విషయం ఇష్టపడదు కారణం దాని వెనక రాగద్వేషాలు ఉన్నాయి ఈ రాగద్వేషాలు కదిలిస్తూ పోతున్నాయి ఇది సంసారం సంసారం అంటే ఏమి కాదు రాగద్వేష పూరితమైందే సంసారం అహం సుఖి అహం దుఖి ఇది సంసారం ఇదే నడుస్తా ఉంది అర్థం కావడం లేదు అర్థమయినరోజే బుద్ధి వచ్చింది అని అర్థం అంతవరకు అసలు బుద్ధి ఉందని అనుకోవాల్సిన అవసరమే లేదు నేను ఈ క్షణాన్ని సుఖపడతాను ఈ క్షణాన్ని దుఃఖపడతాను మళ్లీ సుఖపడుతున్నాను మళ్లీ దుఃఖపడుతున్నాను ఏదో వస్తే సుఖపడుతున్నాను ఏదో రాలేదని కష్టపడుతున్నాను ఎన్ని సుఖాలు ఎన్ని దుఃఖాలు ఇది ఒక ప్రవాహ రూపంలో కరిగిపోతా ఉంది ఈ సుఖ దుఃఖ సమ్మేళనంగా ఎక్కడైతే నేనున్నానో దట్ ఈ సంసార్ అదే సంసారం అంటే అది సార్ ఈ హసారే అస్మిన్ సంసారే ఈ ఎప్పుడు నుంచి ఉన్నాయి ఈ రాగద్వేషాలు అనాదిగా ఉన్నాయి అహంకారం కర్తృత్వాభిమానం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఇదంతా కూడాను కదిలి వస్తూనే ఉన్నాయి కర్తృత్వ భావన నేను చేస్తున్నా భోక్తృత్వ భావన నేను అనుభవిస్తున్నా అహం కర్త అహం సుఖీ అహం దుఃఖీ అహం భోక్త ఇవన్నీ ఎప్పటినుంచో కదిలి వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉన్నంత వరకు జీవికి జన్మలు వస్తూనే ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఒక జన్మ రావచ్చు ఈ రోజు వాతావరణం ఉంటుందని నమ్మకం లేదు ఈ విధంగా ప్రశాంతంగా కూర్చొని శృతి మందిరంలో విశిష్టమైనటువంటి ఈ జ్ఞానాన్ని అధ్యయనం చేస్తాననుకోవడానికి అవకాశం లేదు ఒకవేళ ఆ రోజుల్లో మనం చేయాలనుకున్నా చెప్పేవాళ్ళు మనకు లేకపోవచ్చు కాబట్టి వినపడేటువంటి రోజుల్లో చెవులు మూసుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే ఒకరోజు మనం వినాలి అనుకున్నప్పటికీ కూడాను వినపడే అవకాశం లేకుండా కాబట్టి ఇది మనం నివారించడానికి సాధ్యం భయంకరమైనటువంటి సంసారం దుర్వార సంసార దుర్వార నివారించడానికి వీల్లేటువంటిది దుర్వార సంసార దవాగ్నితప్తం దుధూయమానో शंकर एलसा दुर्व निवार शक्यम ना मन निवार दी कर्म फल्लाक दुर्व निवार अवकाश लेकु दुर्व संसार दुर्व संसार దవాగ్ని తప్తం దవాగ్ని అరణ్యంలో లేచేటువంటి కారుచిచ్చు కానలలో ఉండేటువంటి అగ్ని మామూలు గనక అగ్ని అయితే ఆర్పితే పోతుంది దవాగ్ని పోదు సంసారం అనేటువంటి భయంకరమైనటువంటి అగ్ని ఆరదు కారు చిచ్చు కాదు దవానలం దవాగ్ని అంటే అంటే మన అడవుల్లో లేస్తుంది ఒక్కొక్కప్పుడు భయంకరంగా ఇవి ముఖ్యంగా మనం వేసవ కాలంలో చూస్తూ ఉండొచ్చు చెట్లు రాసుకోవడం వల్ల ఆ రాపిడికి ప్రారంభమవుతుంది ఆ తర్వాత అరణ్యం అంతా ఎర్రగా అగ్నిమయంగా కనపడతా ఉంటాయి పర్వతాలన్నీ కూడా అటువంటి దాన్ని ఆర్పడానికి ఏ ఫైర్ ఇంజన్లు ఉపయోగపడవు అది ఈ సంసారం ఎట్లాంటి అగ్ని మామూలు అగ్ని కాదు ఆర్పలేం అంటే మన చేతన అయ్యేటువంటి అవకాశం లేదు దుర్వార సంసార సంసార సంసార ఏవ దవాగ్ని అంత్యంక్యం ఏం లేదు సంసారమే దవాగ్ని దుర్వార సంసార దవాగ్ని తప్తం దాంట్లో తాలిపోతూ ఉండము దుధూయమానము దురదృష్టవతై ఏదైనా చెబితే శంకరా చెప్పాలా తల వంచి చూడండి కనపడతాది కంటికి అది ఆడ ఆడియో విషయులు ఆయన ఆడియో ఇప్పుడు ఇలా ఉంటే దవాగ్ని తత్వం ఆ అగ్నిలో పడిపోయి ఉండాడు తప్పించిపోతాడు ఇప్పుడు ఏం చేస్తాడు బయటికి రావాలని ప్రయత్నం చేస్తాడు కదా దోధూయమానో చెలిస్తూ ఉన్నాడు అనమాట అంటే బయటపడతామని ఈ లోపల ఏమవుతుందో తెలుసా మనిషి ఆ అగ్నిలో నుంచి బయటకు వస్తామనుకుంటుంటే భయంకరమైన గాలులు వీచి మళ్ళీ తీసుకొచ్చి దీంట్లో పడేస్తాయి దట్ ఈస్ వాట్ ఆచార్య దోధూయమానం దురదృష్టమత ఈ దురదృష్టమైనటువంటి గాలులుండరా అనేక జన్మల్లో చేసుకున్నాయి ఆ దురదృష్టాలు వచ్చి ఒక్కసారి ఈ కర్మఫలాలు మళ్లీ తీసుకొచ్చి మళ్లీ ఈ అగ్నిలో వేస్తూ ఉంటాడు తప్తం తప్తం అందువల్ల భగవంతుని శరణ వేడుకుంటూ ఉంటాడు ఇంక మార్గం లేదు గనక అయ్యా నాకేం చేయాలను అర్థం కావడం లేదు గనక భీతం ప్రపల్నో పరిపాహి మృత్యోహో భీతం భయపడిపోయినాను దారుణమైనటువంటి ఈ అగ్నిలో దహింపబడుతూ ఉన్నాను భయపడిపోయినాను భీతం ప్రపల్నో నాకు ఒక దిక్కు లేదు కనుక నీకే శరణాగతుడు అయ్యాను మృత్యోహో ఈ జనన మరణ సంసారం నుండి మృత్యోహో చనిపోయిన వాడు పుడతాడు పుట్టినవాడు చస్తాడు మృత్యోహో ఈ మృత్యు భయం నుండి పరిపాహి నన్ను రక్షించు భగవాన్ శరణ్యమహం నేరణ్యం అన్యం నే దీంచి బయటపడడానికి ఇంకొక మార్గం నాకు తెలిసి రావడం లేదు అందువల్ల నిన్నే శరణ భగవాన్ పరిపాహి నన్ను రక్షించు అన్యం శరణం అహం నజానే అన్యం శరణ్యం అహంజానే ఇంకోటి తెలియడం లేదు అని భగవంతుని ఆశ్రయించడం కన్నా మరొకటి అంటే భగవంతుని ఆశ్రయించడం జ్ఞానం భగవంతుడి జ్ఞానస్వరూపుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అది ఇక్కడ జరుగుతూ ఉండేది కనుక కర్మ కోటయ ఎందుకని సంసారం ఏం సంసారం నా దేని సంసారం లేకపోతే లేని లేదు ఎవరిది సంసారం సంసారం ఉంది ఎవరికి లేదు అందరికీ ఉంది సంసారం నాదనుకుంటే సంసారం లేకపోతే లేదు సంసారం ఉంది ఎవరికన్నా ఉండి నాది లేదు అన్నా ఎగరాల సమర నదిలో మమకార జలము అది సమర నదిలో మమకార జలము ఎవరినైనా ముంచుట తము జాగ్రత్త లేకపోతే ఎంతటి వాడైనా పోతాడు సమర నదిలో మమకార జలము ఎవరినైనా ముంచుట సత్యము ఎంత ఈదిన ఎంత ఈదిన చెరదు తీరము ముందు వెనుకారము సంసారమే సంగ్రామము ఎంత ఈదినా తెలియదు తీరం కారణం ఏంటో తెలుసా అసంఖ్యాకంగా ఉండే కదా కర్మ కోటయ ఆ కోట్లాది కర్మలు వాటి ఫలితాలు రేపుదే మేము వస్తూ తెలియదు కాబట్టి ముందు రేపు జరగబోయేది ఏమిటి నీకు తెలుసా తెలియదు కదా చీకటి వెనక ఏది ఎందుకు జరిగిందో తెలుసా తెలియదు కదో చీకటి ఎంత ఈదిన తెలియదు తీరము ముందు వెనుక గడ సంసారమే సంగ్రామము తెగిన ప్రేగు అనుబంధము కాబట్టి ఈ పోరాటంలో మనం ఉత్తీర్ణం కావాలి విజేతలం కావాలి అది భగవత్ కృప ఉన్నప్పుడే మనకు సాధ సాధ్యం అవుతుంది కనుక అటు భక్తి ద్వారా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం మరొక వైపు ఆయన స్వరూపాన్ని అర్థం చేసుకుంటున్నాం ఎందుకంటే జ్ఞానస్వరూపం గనక ప్లీజ్ కాబట్టి శుద్ధ ధర్మో వివర్ధతే శుద్ధ ధర్మో వివర్ధతే కాబట్టి జనన మరణ ప్రవాహ రూప సంసారాత్ ముక్తోభవామి ఈ జన మరణ రూప సంసారంలో నుంచి నేను ముక్తుణ్ణి కావాలి అని అనుకుంటూ ఉన్నాను గనక పాహి పరిపాహి హే భగవాన్ నన్ను రక్షించని భగవంతుణ్ణి చేస్తున్నా ఎప్పుడైతే అనేన విలయం ఇంపార్టెంట్ అది అనే ఇప్పుడు జ్ఞాన సాధన ఎప్పుడైతే జరిగిపోయిందో అఖండ బ్రహ్మాకాల వృత్తి వచ్చిందో మోక్షాన్ని పొందుతున్నాం గనక విలయం యాంతి విలయం యాంతి ఎట్లా స్వామిజీ క్షియంతే చర్మాణి తస్మిందృష్టే పరావరే మనకు ఒక నిషత్ కాబట్టి జ్ఞానం కలిగిన తర్వాత ఒక్కసారి మనిషి మేలుకున్న తరువాత మళ్ళీ ఈ ప్రపంచం ఉండేందుకే అవకాశం లేదు అవకాశం లేనే లేదు ఈ విధంగా ఇప్పుడేంటి అవాంతర ఫలం ఇంకా రాలా మోక్షమే చెప్తున్నాడు అందువల్ల ఇంత భయంకరమైనటువంటి కర్మలన్నీ కూడాను పోతున్నాయి నెక్స్ట్ ధర్మమేఘమి సమాధి విత్తమా వర్షత్యేషయతో ధర్మ అమృతారాసహస్రశత్యేషేతనైతే సమాధి సమాధిత ఏ కారణం చేతనైతే ఏష ఈ సమాధి జ్ఞాన సమాధి జ్ఞానాభ్యాసం అఖండ బ్రహ్మాకార వృత్తి అనుభూతి ఏదైతే చూచామో ఇది సహస్రశ సహస్రశహ వేలాది అంటే సహస్రశహ అని ఇప్పుడు ఇది అన్నాడో అనంతమైనటువంటి అనర్థం కాబట్టి అనేక విధాలుగా సహస్రశహ వేయి ధారలు అమృతారా ఎర్మామృతారా అమృతారా కాబట్టి విశేషంగా వే వేలాది అమృతారలు వర్షతి వర్షిస్తుంది ఎారణం చేతనైతే వేలాది అమృత ధారల్ని ఈ సమాధి వర్షిస్తు ఉందో తతహ ఆ కారణంగానే అని అని లేదు కాని నేను చెప్తున్నా యత అన్నప్పుడే తతహ అని అర్థం ఏ కారణం చేతనైతే ఈ సమాధి మనం అనుభవించేటువంటి సమాధి వేయి అమృత ధారలను వర్షింపజేస్తూ ఉందో మన జీవితంలో ఈ కారణం చేతనే యోగ అసలు యోగం అంటే ఏంటో జ్ఞాన యోగాన్ని సంపూర్ణంగా తెలిసినటువంటి వాళ్ళు యోగం వేత్తి యోగ విత్ యోగం వేత్తే ఎవరికైతే ఈ జ్ఞానాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన ఉందో యోగ ఇటువంటి జ్ఞానులంతా కూడాను ధర్మ మేఘం ఇమం సమాధిం ఇమం సమాధి ఈ సమాధిని యష ఈ సమాధిని ధర్మ మేఘం దీనిని ధర్మ మేఘము అని ప్రాహుహో చెబుతారు ఇప్పుడు దానికి ఒక పేరు మనం ఏ సమాధి అయితే ఇప్పుడు చూచామో ఆత్మగోచరాహ ఎన్ని వృత్తులున్నా కూడా ఆత్మవైపే నడిచేటువంటి ఆ సమాధిని మనం చూచామో ఆంతర్యంలో ఒక అర్థం చేసుకోండి అంటే కర్త లేకుండా జరిగే కార్యం సమాధిలో కర్త లేకుండా జరిగే కార్యం అందువల్ల యోగ సమాధి అన్నప్పుడు మనసు లయించిపోయింది అన్నాడు దాన్ని మనం కొట్టేశాం ఎందుకని అసలు అక్కడ అనుభూతి లేకపోతే అది కలిగిందని ఎట్లా తెలుసు మనసు లేకపోతే మనసు ఉందంటున్నాం మనం లేదంటున్నాడు యోగ సమాధిలో జ్ఞాన సమాధిలో ఉందంటున్నాడు ఉందనడానికి నీకు ఆధారం ఏంటంటే అనుమీయంతే నిద్ర లేచిన తర్వాత ఎట్లాగైతే అట్లాగే సమాధి నుండి బయటపడిన తర్వాత నేను ఇంత ఆనందంగా ఉన్నానని అనుకుంటున్నాడే అది అనుమీయంతే అనుమాన ప్రమాణం చేత మనం మననే నిర్ణయం చేశాం కాబట్టి ఆ సమాధి స్థితికి చేరిన తర్వాత ఆ సమాధికి ఒక పేరుంది ధర్మమేఘం ధర్మమేఘ సమాధి న్యూ వర్డ్ ధర్మమేఘ సమాధి న్యూ వర్డ్ అంటే వర్డ్ ఈజ్ నాట్ న్యూ ఇట్ ఈస్ న్యూ టు యూ అనుకుంటున్నాను నేను అంతే నేను ఇది కొత్తదని నాకు నేను అనుకోను ఇప్పుడు సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి బాహ్య శబ్దాన్ని విద్య సవికల్పం అంతర్శబ్దాన్ని విద్య సవికల్పం బాహ్య దృశ్యాన్ని విద్య సవికల్పం అంతర్ దృశ్యాన్ని విద్య సవికల్పం నిర్వికల్పం ఇవన్నీ కూడా మీకు నేను దుర్దృశ్య వివేగంలో చెప్పాను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో యజ్ఞం జరిగినప్పుడు మార్నింగ్ క్లాస్లో కానీ ఇక్కడ ఇది ఇప్పుడే వస్తుంది మీకు ధర్మ మేఘ అనేది వస్తూ ఉంది మేఘం ఉండేది ఎందుకు ఉంటుంది అంటే వర్షించేందుకే ఉంటుంది మేఘం ఉండేది వర్షించడానికి మేఘాలున్నంత మాత్రం వర్షించాలని లేదు క్రిటికల్ రెయిన్ బేరింగ్ క్లౌడ్స్ ఉంటాయి క్లౌడ్స్ ఉంటాయి ఇప్పుడు పోయి మీరు చూడండి పైన మనకు కనపడతాయి మేఘాలు కనపడతాయి కానీ ఆ మేఘాలను వర్షించి అట్లుంటాయి పోతా ఉంటాయి మేఘ సందేశాన్ని వనికొస్తాయి కాళిదాసు మేఘ సందేశానికి వణుకు వస్తాయి అంతేగానే వర్షించేది లేదు కానీ ఇక్కడ ధర్మ మేఘం ఎట్లాంటిదంటే రెయిన్ బేరింగ్ క్లౌడ్స్ సరివి సరేనా వర్షిస్తూనే ఉంటాయి మన మేఘం కాస్త వర్షించిన తర్వాత దాంట్లో నీళ్ళు అయిపోతే ఇంకా వర్షించదు ఇది అట్లా కాదు సహస్రశహ అమృతరా వేలధారలు కురుస్తూనే ఉంటాయి హృదయాకాశంలో మనోగనంలో స్నానం చేయడమే స్నానం చేయడం అండర్స్టాండ్ బాగా వినండి ఇక్కడ కూడా అనబండి బీ హ్యాపీ అమృతారలలో స్నానం అమృత స్నానం ధర్మమేఘమ్మం ప్రాహుహ్ కాబట్టి యోగ విత్తమాహా యోగం వేత్తి ఇది యోగ కాబట్టి యోగాన్ని గురించి బాగా తెలిసినటువంటి మహత్వలంతా కూడా దీన్ని ధర్మమేఘ సమాధి అని అన్నారు ఎందుకని వేలాది అమృత వర్షిస్తూ ఉంది కనుక ఇది ధర్మమేఘ సమాధి ప్లీజ్ సమాధి జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఇది అజ్ఞానాన్ని సంపూర్ణంగా సంపూర్ణంగా నిర్మూలిస్తూ ఉంది గనక మోక్షం మనకు ప్రాప్తిస్తూ ఉంది అదే సమయంలో ఒకవైపు స్వప్రకాశ నేనే ఆత్మ మనకు అనుభూతికి అందుతూ ఉంది ఇది జ్ఞానం గనక జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భగవద్గీతలో చెప్పినట్టుగా ఈ జ్ఞానం అనేటువంటి ఈ అగ్ని సమస్తమైనటువంటి కర్మల్ని దగ్ధం చేసేస్తూ ఉంది భస్మ సాత్కుతే అర్జున భస్మసాత్కూరితే భస్మి పటలం చేస్తుంది ఇవన్నీ కూడా కాబట్టి కర్మ కోటయ ఏవైతే ఉన్నవో సంచితాహా అవన్నీ కూడా సంచిత కర్మలన్నీ కూడా ఒకవైపు దగ్ధమైపోతున్నాయి దగ్ధ బీజబత్ ఇంకా మళ్ళీ ఇంక జన్మొచ్చే అవకాశం లేదు మామూలు బీజాలైతే ఎండలో అవి బాగా వేగినా తీసుకెళ్లి కనుక మనం నాటితే మళ్ళీ మొలకలెత్తతాయి మీరు చూడండి ఈ వరి ధాన్యం కదా ఒడ్లో అంటాం కదా వరి వాటిని ఎండలో బాగా ఎండబెడుతుంటారు ఎండబెట్టిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ పొలంలో చల్లుతారు వస్తాయి ఒక్కసారి పెనం మీద వేసి నాన్ స్టిక్ అయినా పర్వాలేదు పెన పెనం మీద వేసి ఆ తర్వాత నాటండి మీరు వస్తాయేమో అది దగ్ధ బీజవత శాస్త్రం బీజాన్ని దగ్ధం చేసిన తర్వాత బాగా కాల్చేసిన తర్వాత అవి ఎట్లా మొలకలెత్తే అవకాశం లేదో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి కాబట్టి జ్ఞానం అనేటువంటి అగ్ని చేత సమస్తమైనటువంటి కర్మలు దగ్ధమైపోయిన తర్వాత వరిధాన్యం లాగా భస్మసాత్కూరితే లోపలుండే కర్మలన్నీ దగ్ధమైపోతున్నాయి కనుక మళ్లీ నూతనమైనటువంటి జన్మలు వచ్చేందుకు అవకాశం లేదు కేవలం ఈ జన్మే ఇదే చివరి జన్మ మీరు అతిశయోక్త అనుకోండి ఓవర్ ఎంథూజ్ అనుకోండి లేదా నా అనుకోండి కానీ నా దృష్టి మాత్రం ఈ జన్మలో మీరందరూ ఇలాగే అమృత స్నానం చేయాలని మళ్ళీ ఇంకొక జన్మ మీకు మిగలకూడదు నాకు మిగలకూడదు అమృత స్వరూపం అయిపోవాలి మళ్ళీ తల్లి గర్భంలో పడి మళ్ళీ ఆ మళ్ళీన కోపంలో పడి మళ్ళీ తొమ్మిది నెలలు బాధపడి మళ్ళీ అక్కడి నుంచి బయటొచ్చి ఏ అక్కడి నుంచి మళ్ళీ సంసారం తయారు చేసుకొని ఏడుస్తూ లాగలేక ఈ బండిని లాగుతూ ఈ సంసార చకటాన్ని జీవితాన్ని అన్యాయం చేసుకోవడం కాకుండా ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపూర్ణంగా పొంది ఇక్కడే మనం అమృత స్నానం చేసేస్తుంటాము సరేనా అదే ఏమీ లేకపోయింది అంతే కౌపీనవంత కలు భాగ్యవంత ఏమీ లేదు ఒక గోచిపెట్టుకుని రమణ కూర్చొని ఉంటే ఆయనలో ఉండే ఆనందాన్ని అఖండమైనటువంటి ఆ స్వరూపాన్ని చూస్తూ ఉంటే ఎక్కడిది అపరిమితమైనటువంటి ఆనందం దేని నుండి వచ్చింది జ్ఞానం నుండి వచ్చింది ఇంకేము మనకు ఆయనకి ఏమి లేనట్టు కనపడతా ఉంది ఆయన సహస్రశహ అమృతరా వర్షతే సాయిడ్ అమృత స్నానం చేస్తున్నాడు ఆనందామృత స్నానం చేస్తున్నాడు కాబట్టి ఎవడైతే జ్ఞానాన్ని పొందుతాడో అతని జీవితం అంతా కూడాను ఆ విధంగానే కొనసాగుతుంది కాబట్టి ధర్మమేఘ సమాధి సదా సదా ధర్మమేఘ సమాధి ఎందుకో తెలుసా దీంట్లో ప్రధానంగా మూడు ఉండే ఇలా అమృతమయమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించలేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి ఒకటి భయం భయం ఏం భయం చిన్న చిన్న భయాలు చాలా ఉంటాయి మృత్యు భయం మృత్యు భయం ప్రధానమైనటువంటిది నేను చనిపోతానేమోనని ఎప్పుడైతే వేదాంత పంచదశి కంప్లీట్గా అర్థమైపోయిందో చనిపోయేది ఎవరన్నప్పుడు ఏదో ఉండొచ్చు కానీ అది మాత్రం నేను కాదు నేను చనిపోయే ప్రశ్న లేదు యముడికి నన్ను తాకలేడు యముడు అదే దాగుడు మూతలు ఎవరినైనా పట్టుకోగలిగారు కానీ దాగుడు మూతల్లో కృష్ణుడిని ఎవరూ పట్టుకోలేదు కృష్ణుని పట్టుకునేటువంటి శక్తి ఎవరికి లేకుండా పోయింది కారణం ఏంటో తెలుసా ఎముడు ఆయన పట్టుకోలేడు ఆ జ్ఞానం కలిగిన వాడిని ఎవడిని పట్టుకోలేడు ఎముడు దేహాన్ని పట్టుకుంటాడేమో నన్ను పట్టుకోలేడు నేను దేహిని నేను క్షేత్రజ్ఞుణ్ణి కాబట్టి మృత్యు భయం ఉంది నన్ను ఎట్లా పట్టుకుంటాడు మృత్యువుని పట్టుకో మృత్యు వచ్చిందనుకోండి ఆయన భయపడాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే వస్తే నా దేహాన్ని టచ్ చేస్తాడేమో కానీ నా దేహాన్ని టచ్ చేసినా అమృత ధారలు వర్షించేటువంటి నా దేహాన్ని గనక ఆయన స్పృశించాడంటే అతడు కూడా పవిత్రమవుతాడేమో గానీ నాకు వచ్చే నశింపేం లేదు నాకు వచ్చేటువంటి నశింపు లేదు ఇది అమృతమయమైనటువంటి దేహం దీన్ని స్పృశించడం అనేది తేలికైనటువంటి పని కాదు అది రాలిపోయింది అనుకో నేను ఎక్కడ పోలేదు ఎందుకని అహం సదా అస్మి ఇది స జ్ఞానంలో ఏం కలుగుతుందో నీకు చూడు నేను ఎప్పుడు ఉండేవాడిని ఇంకా మృత్యుభీతి నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్ దగ్గరిపోయింది రెండోది ఏంటి నాకేదో తెలియలేదు అదేమవుతో తెలియదు ఇదేమవుతో తెలియదు రేపేమవుతో తెలియదు వాళ్ళేమిటో వీళ్ళే అస్సలు లేదు ఎందుకని అది అజ్ఞానం అది నేను అహం సదాభామి నేను ఇప్పుడు ప్రకాశిస్తూ ఉండేటువంటి జ్ఞానస్వరూపుణ్ణి అజ్ఞానం నన్ను బాధించలేదు అహం ఆనందస్వరూప ఆనందస్వరూపోహం నిత్యానంద స్వరూపోహం ఇక నాకు దుఃఖం ఎక్కడుంది కాబట్టి జ్ఞానం ఇవన్నీ ఇస్తూ ఉంది కనుక ఎప్పుడైతే ధర్మ మేఘం వర్షిస్తూ ఉందో సహస్రశహ అమృతారా వేలాది అమృతారలు వర్షించడం జరుగుతూ ఉందో వీటి మధ్యలో తాను నిత్యానందానుభూతిని పొందుతూ ఉన్నాడే గానీ ఏది వచ్చినా ఏది వచ్చినా తన స్వరూపానికన్నా భిన్నంగా లేదు స్వరూపానికన్నా భిన్నంగా లేదు అది ఆకాశంలో ఉండని పాతాళంలో ఉండని తరల మబ్బుల మేరు పులు ఉరుముల పలుకులు నను చేరే తారల వెలుగులు మబ్బుల మేరు పులు ఏరే వాళ్ళకి అవన్నీ ఏదో ఏం మెరిసిందండి ఏం లైట నింగండి తారల వెలుగులు మబ్బుల మీరు ఉరుముల పలుకులు నను చేరే చల్లని వానలు తడిసిన వడలు చల్లని వానలు తడిసిన వడలు మెల్లగా వివరించే ఆత్మగోచర ఏది ఇక్కడ జరుగుతుండే నా ఆంతర్యంలో మెల్లగా వివరించే కడలి అలవోలే మనసాయే అంబరమతాయే నా హృదయం కడలి అలలవోలే మనసాయే అంబరమతాయనా హృదయం కడలి అలలవోలే మనసాయే జ్ఞాని యొక్క అఖండమైనటువంటి అనుభూతి అది అఖండమైన అనుభూతి ఇది ధర్మ మేఘ సమాధి ఈ ధర్మమేఘ సమాధిని మరి ఇది ఈయన సృష్టించాడా స్వామిది ఈ ధర్మమేఘ సమాధి అందుకని అన్నాను మీ కొత్తగా ఉండసాను నా కొత్త కాదని ధర్మమేఘ సమాధి అనేది విద్యారణ్య స్వామి సృష్టించాల శాస్త్రంలో ఉంది ఇది ఇంకా విచిత్రమే చెప్తున్నా యోగదర్శనంలో పతంజలి ఈ పదం ఆడాడు कैवल्यद मनक नाग पादारा दाट कैवल्यदमी धर्म मेघ सामधि का आज अभूति वेरे अं प्रसंख्या सूत्र प्रसंख्याके अकूद सर्वदा विवेक ख्या ధర్మమేగా సమాధి ఇది డెఫినేషన్ పతంజలి పతంజలి సూత్రం ఇది అంటే ప్రసంఖ్యానేపి ప్రసంఖ్యాన అపే ప్రసంఖ్యానేపి అంటే జ్ఞానోదయన ఇది అంటే జ్ఞానోదయం కలిగిన తర్వాత సమాధిలో సమాధి జ్ఞానేనా అకూసిదస్య అకూసిదస్య అంటే అకామహతస్య ఎన్నారు ఈ పదం తైత్రీయం కోరికలు లేనిటువంటి స్థితి అకూసిదస్య అకామహతస్య కాబట్టి ఎవరికైతే కోరికలన్నీ కూడాను నిర్వీర్యమైపోయినా యో మనసులో కోరికలు కదలడం లేదో కారణం ఏమిటండి కోరికలు కదలకుండా ఉండడం కార్యం కారణం ఏంటి జ్ఞానోదయం జ్ఞానోదయన అకూసిదస్య అకామహతస్య సర్వదా సర్వభావేన వివేక ఆత్మజ్ఞానాత్ వివేక ఖ్యాతే జ్ఞానం అంటే మనకిక్కడ వివేక ఖ్యాతే అంటే ఆత్మజ్ఞానాత్ ధర్మమేఘ సమాధిహి ధర్మమేఘ సమాధి ఇది సూత్రం పతంజలి యోగ సూత్రం కాబట్టి ధర్మమేఘ సమాధి అంటే పతంజలి మహర్షి కూడా నిర్వచించి కాకపోతే ఆయన చెప్పేది ద్వైతం పరమాత్మ కన్నా తాను వేరుగా ఉండి అనుభవించడం మనం చెప్పేది స్వరూపం చర అజ్ఞాతర నెక్స్ట్ అమున వాసన జా నిశేషం ప్ర సమూలోన్ మూలితే పుణ్య పాపాఖ్యే కర్మ సంచే అమున वासना जाले े निशेषंत्र प्रबिलते अमु ज्ञाचे सर्म सामधि अदे अभ्यास ज्ञानाभ्यास अमुना सामधि ज्ञान चेत अंत ज्ञा सत वाना जाले వాసనా సమూహం వాసనా జాలి అంటే వాసనా సమూహం ఏం లేదు వాసనాత్రయం కొందరంటారు వాసనాత్రయం వివర్జితం మోక్షం అని అది ఇట్స్ నాట్ ది పర్ఫెక్ట్ డెఫినేషన్ వాసనలు లేకుండా పోవడం మోక్షం ఎట్లా అవుద్ది వాసనలు లేకుండా పోవడం వాసనలు లేని స్థితి అవుతుంది మోక్షం ఎట్లా అవుద్ది అది స్వరూపానందం ఏదో చెప్తా ఉంటారులేండి వినడానికి బాగుంటాయి విని వాసనాత్రయం ఉండేది మూడే వాసనలు మొదటిది దేహవాసన రెండవది లోకవాసన మూడవది శాస్త్రవాసన దేహవాసన అంటే దేహాత్మ బుద్ధి నేనే ఈ దేహము అనేది దేహవాసన దేహాత్మ బుద్ధి రెండవది లోకవాసన ఇక తనను వదిలిన తర్వాత అహం తర్వాత ఏముంది ఇదం ఇదం అంటే లోకం ఇదం లోకం లోకవాసన వాసన కాబట్టి తనకన్నా అన్యంగా ఉండే ఈ లోకానికి సంబంధించిన ఆలోచనలు అన్నీ కూడాను లోక వాసన కిందకు వస్తాయి కాబట్టి దేహవాసన మంచిది కాదు కారణం దేహం తాను కాదు లోకవాసన కూడా మంచిది కాదు ఎందుకని లోకం కూడా తాను కాదు మూడోది శాస్త్రవాసన ఇక్కడ కాలు జారుతారు జాలే అమున ఈ సమాధి చేత వాసన జాలే ఈ వాసన సమూహం ఏదైతే ఉందో నిస్శేషం ప్రవిలాపితే పో శేషం లేకుండా నిశ్శేషం ప్రవిలాపితే ఈ వాసనలన్నీ కూడా నశించిపోతాయి ప్రవిలాపితే సంపూర్ణంగా నశించిపోయినప్పుడు పుణ్య పాపాఖ్యే కర్మ సంచయే సంచితా కర్మ కోటయ ఇంత ముందు అదే కర్మ కర్మసంచితాహ పుణ్య పాపాఖ్యే అవేంటవి కేవలం పుణ్యకర్మలే ఉండవు కేవలం పాపకర్మలే ఉండవు సంచితములో పుణ్య పాపాలు మిశ్రము ఉంటది కాబట్టి పుణ్య పాపాఖ్యే కర్మసంచయే ఇవన్నీ కూడాను సమూల ఉన్మీలితే కారణైన సహా సమూల మూల కారణైన సహా ఉన్మీలితే కాబట్టి ఎప్పుడైతే ఈ సమాధి ధర్మమేక సమాధిని పొందడం జరుగుతుందో అప్పుడు వాసనలన్నీ కూడా వాసనాత్రయం సంపూర్ణంగా నశించిపోయినప్పుడు ఈ పుణ్య పాపాలకు సంబంధించినటువంటి కర్మ సంచయం అసంఖ్యాకమైనటువంటి కర్మలో వాటి ఫలితాలు ఏవైతే ఉన్నావో ఇవి సమూల ఉన్మీలితే అంటే పెక్కలింపబడతాయి ఒక జట్టును కనుక నరిగితే అది మళ్ళీ మొలకనే ఎత్తదనుకుంటావు కానీ ఆ తర్వాత చిగుళ్ళు పెడుతూ ఉంటుంది వేళ్ల నుంచి పకలించేసావనుకో మూలయతి మూలం దగ్గరికి వెళ్ళావంటే ఇంక ఉండేందుకు అవకాశమే లేదు కాబట్టి ఇక్కడ మూలం అజ్ఞానం కారణైన సహా అజ్ఞానం కారణేన సహా ఉన్మీలతి నసింపరూపం దొరుకుతూ కనుక ఈ స్థాయి వచ్చినంత వరకు మనం పరిచ్ఛిన్నత పరోక్షత అనే రెండు వాటిల్లో ఉంటాం ఎందుకంటే దుర్వార సంసార దవాగ్ని తప్తం జాగ్రత్త దానికి ఒక్కటే మార్గం నేను ఈ అఘాధమైనటువంటి ఈ సంసార సాగరాన్ని ఇదిగో ఈ నౌకలో ఎక్కి ఈ పక్కకు చేరాను గనక నువ్వు కూడా నౌకలోనే ఎక్కి ఈ పక్కకు చేరా ఎవరెన్ని చెప్పినా నలభై ఐదు సంవత్సరాల చిన్నపిల్లవాడి నుంచి కూడా ఎవరెన్ని విధాలుగా వచ్చి కూడాను నేను ఎక్కడ చెదరడా ఎందుకంటే శాస్త్రం తప్ప మరొక మార్గం లేదన్నా తెలుసు గనుక ఇప్పుడు ఈరోజు నాకు ఏ సందేహం లేదు నా హృదయంలో దానికి కారణం శాస్త్రమే గనక నే నన్ను గట్టునబడేసినటువంటి నావ నన్ను తీరానికి చేసి చేర్చినటువంటి నావ నిన్ను కూడా తీరానికి చేరుస్తుంది సరేనా నావ లేనివాడు మునిగిపోవడానికి వెయ్యి మాటలు మాట్లాడచ్చు బుధవారము గురువారము శనివారం మనకు అవన్నీ అవసరం లేదు అవన్నీ అజ్ఞాన ప్రలాపాలు శాస్త్రం తప్ప ఇంకొక మార్గం లేదు జ్ఞానం ఇక్కడే ఉంది కాని ఇంకెక్కడ లేదు కనుక సమూల ఉన్మీలతే కారణైన సహా అజ్ఞానంతో సహా సంపూర్ణంగా తీసేస్తూ ఉంది కనుక నువ్వు జ్ఞానస్వరూపుడివి అవుతావు చూడు ఇక్కడే ఇంపార్టెంట్ ఒకటి పరోక్ష ఫలం రెండోది ప్రత్యక్ష ఫలం అపరోక్షఫలం అపరోక్షఫలం మనకు మోక్షం అపరోక్షానుభూతి పరోక్షం జస్ట్ లిస్ వాక్యమతిబంసత్ రోక్ష అపరోక్షం ప్రసూయేనా ఇంకో రకంగా రాయచ్చుదాన్ని ట్విస్ట్ విద్యారాణి కదా ఇప్పుడు మనకి ఎట్లుంది కర ప్రపల కళ కర్ర అమలకవత్ బోధం అపరోక్షం అంటే కరే అమలకవత్ అది అరిచేతిలో అరిట్టుకుండా సరే ఒకటి ఎవరికి ఏ పండు అది పెట్టుకోండి కరే ఆపిల్చే ఆపిల్ వత్తు ఒకవేళ యాపిలే మీకు ఇష్టమైతే కరే యాపిల్ అనకూడదు కరే యాపిల్ వత్ కమరే కరే అమలకవత్ ఇదైనా చాలా ఇంపా ఇంపార్టెంట్ ఈ ధర్మమేక సమాధి ఏదైతే మన జ్ఞాన సమాధిని అందుకున్నామో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే వాక్యం అప్రతిబం సత్ ప్రతిబద్ధం ప్రతిబంధకము అప్రతిబద్ధం ప్రతిబంధకం లేకుండా ఉండడం అప్రతిబద్ధం వెరీ ఇంపార్టెంట్ వాక్యం అప్రతిబద్ధం వాక్యం ఏంటి తత్వమస్యాది అదే కదా తత్వమస్యాది వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తత్వమశ వాక్యం అర్థం కాలేదు మనకు తత్వం ఎందుకని ప్రతిబంధం ఉంది అట్లాగే ఆత్మ ప్రకాశిస్తూ ఉంది దానికి ప్రతిబంధం ఉంది ఎటు ఎలాగూ అధ్యేతు వర్గం అధ్యస్థేలా అధ్యేతృణ వర్గ ఏది అందరు కూర్చొని వేద పఠనం చేస్తూ ఉంటే దినపడలేదు ఎందుకంటే ఇది ప్రతిబంధకం బిగినింగ్లోనే చూసాం అట్లాగే ఏ ప్రతిబంధకం అయితే ఉంటుందో దానివల్ల వాక్యం సంపూర్ణంగా మనకు అర్థం కాదు ఇప్పుడు వాక్యం అప్రతిబద్ధం సత్ ఆ ఈ ధర్మమేఘ సమాజ దగ్గరకు వచ్చేటప్పటికి సంపూర్ణంగా తత్సమసి వాక్యార్థం మీకు అర్థమైపోయింది కదా జహదజహ లక్షణం భాగ త్యాగేనా అన్వయ వ్యతిరేకేనా పంచకోశ వివేకేనా అయిపోయింది కనుక దానికి ప్రతిబంధకం లేదు ఇప్పుడు ప్రతిబంధకం లేదు అందువల్ల అప్రతిబద్ధం సత్ ఎప్పుడైతే ఆ విధంగా ప్రతిబంధకం లేకుండా అవుతూ ఉందో ఫ్రాక్ బిఫోర్ ఈ సమాధి రాక ముందు ఈ జ్ఞానం రాకముందు ఇది వినకముందు ఫ్రాక్ పూర్వం అధ్యయనే ప్రాక్ దీన్ని అధ్యయనం చేయక ముందు ప్రాక్ పరోక్ష అవభాసితే ఏదైతే నీకు పరోక్షంగా తెలుస్తూ ఉండిందో ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను అయ్యా నువ్వే బ్రహ్మము అయమాత్మ బ్రహ్మ ఆత్మయే బ్రహ్మము ఇదే బ్రహ్మాత్మ జ్ఞానము నీకు అర్థమవుతా ఉంటుంది నాకు బోధన విధి తెలుసు గనక ఎలా బోధించాలో తెలుసు గనక నేను చెబుతున్నాను గనక నీకు అర్థం అవుతూ కానీ మళ్ళీ కణించిపోయిన తర్వాత నీకేమనిపిస్తూ ఉంటుంది అంతటా నేనంటున్నాడే స్వామీజీ ఇది పరోక్షం అంటే గురువు బోధించినప్పుడు విషయం అర్థమవుతా ఉంది నేనే సమస్తము అని సహేతుకంగా అర్థమవుతుంది సశాస్త్రీయంగా అర్థమవుతుంది సరక్షణంగా అర్థమవుతుంది నేనే అంత అనేటువంటి అనుభూతి లేదు అది పరోక్షం ఇండైరెక్ట్ నాలెడ్జ్ పరోక్షం అంటే ఇండైరెక్ట్ పరోక్ష జ్ఞానం ఇది ఇది అపరోక్షంగా మారాలి ఇది అపరోక్షంగా మారాలి అంటే నీకు ప్రత్యక్ష అనుభూతి అపరోక్షం అంటే ప్రత్యక్షం డైరెక్ట్ నీ అనుభవానికి వచ్చేయడం ఎట్లాగూ కర అమలకవత్ అపరోక్షం బోధం ప్రసూయతే ఇది ప్రాక్ ఏనండి ప్రాక్ పూర్వం ఏదైతే అపరోక్షంగా తెలిసిందో గురువు చెప్పు అప్పుడు అపరోక్షంగా తెలిసింది కాదు అది ఇప్పుడు అదే మనం పరోక్షంగా తెలిసింది కాదు అది ఇప్పుడు అపరోక్షం అయిపోతూ నేనే నేనే నేనే నేను లేని చోటే లేదు అదే ఒక గురువు శిష్యుడికి బోధించేసిన తర్వాత ఓ పది మంది శిష్యుడికి బోధిస్తే ఒక్కొక్కరిని వేరు వేరుగా పిలిచి నీకేం కావాలైనా వెళుతున్నావు కదా నువ్వు నా దగ్గర నుంచి జ్ఞానాన్ని బోధించాను కదా నీకేం కావాలి నీకేం కావాలి నీకేం కావాలి నీకేం కావాలి అని అడుగుతూ పోతే ఒక్కొరొకటి చెప్పుకుంటూ పోయారు ఓ మంచి ఆశ్రమం కావాలని ఏ బాధలు లేకుండా ఉండాలని అప్పుడే నేను ప్ర ప్రచారం చేయగలను ఇట్లా చెప్పుకుంటూ పోయాడు ఇంకొకటి నన్ను ఎవరు విమర్శించకుండా ఉండాలి ఎట్లా ఇది సాధ్యమా అప్పుడు చివరి వచ్చాడు నవ్వాడు నీకేం కావాలి నాయన నవ్వాడు వాడు గురుదేవాడు క్షమించండి ఏదో కావాలని అడగడానికి నేను జీవుణ్ణి కాదు నేను అడిగింది ఇవ్వడానికి నువ్వు దేవుడివి కాదు వండర్ ఆల్ వండర్ అడగడానికి నేను జీవుణ్ణి కాదు పరిమితమైన వాణ్ణి కాదు నేనుంటేనే నువ్వు ఈశ్వరుడివి ఏది అనుగ్రహించడానికి ఈశ్వరుడు కూడా కాదు అంటే ఈశ్వరుని కూడా పక్కన పెట్టాడు అంతే మాయోపదిహి ఈశ్వర పక్కన పెట్టాడు అయం ఆత్మ బ్రహ్మ నువ్వే నేను గురుదేవా నేనే నువ్వు క్షమించమని ఎందుకన్నా తెలుసా గురువు గనక ఈ జ్ఞానం నీ వల్ల వచ్చింది గనక అంతేగాని నీ విషయంలో గానీ ఇంకొకరి అయితే క్షమం కోరను క్షమించను నాకు అవసరమే లేదు అవన్నీ రెండో వ్యక్తే లేదు ఏకం అద్వితీయం కాబట్టి నిన్ను ప్రాధాయపడ్డానికి నేను జీవుణ్ణి కాదు నన్ను అనుగ్రహించడానికి నువ్వు దేవుడివి కాదు నువ్వు సచిదానంద స్వరూపం నేను కూడా సచ్చిదానంద స్వరూపం భవానుగ్రహాత్ ఈ సంసారం నుంచి విడిపడిపోయాను త్వదనుగ్రహాత్ కేవలం నీ అనుగ్రహం చేత ఈ జ్ఞానం కలిగింది ఇంకా నన్ను కోరుకోమంటున్నావు ఇంకా కోరుకోమంటున్నావు ఆప్త కామశకా స్పృహ అన్నీ పొందినటువంటి వాడిని పరమాప్తి సర్వకామాన్ సహా ఏది తైత్రయం అయిపోయింది ఇంకేముంది నేను భూతడానికి ఏమీ లేదు ఇది జ్ఞానం కాబట్టి ఇంతవరకు పరోక్షంగా కర్మ మనల్ని బాధిస్తూ ఉండినా జ్ఞాన సమాధి కలిగేటువంటి సమయంలో అపరోక్ష జ్ఞానం కలుగుతూ ఉంది గనక ఇది అవిద్యను అంతం చేసేస్తుంది మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉంది సమస్తమైనటువంటి కర్మల్ని దగ్ధం చేసేస్తుంది గనక ఇంతవరకు పరోక్షంగా తెలిసింది కానీ దీంట్లో ప్రాక్టి మనం చక్కగా ఆ సమాధి జ్ఞానంలో గనక నిలిచిపోతే ఏదైతే గతంలో గురువు బోధించినప్పుడు మనకు పరోక్షంగా ఉండిందో ఇండైరెక్ట్ నాలెడ్జ్ అది అపరోక్షం అయిపోతుంది ప్రత్యక్షం డైరెక్ట్ నాలెడ్జ్ ఎట్లా కరే అమలకవత్ అరచేతిలో ఉసిరిక ఉసిరికాయని అరచేతిలో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది ఎక్కడో ఉందని అనిపిస్తుంది నీకు అరచేతిలోనే ఉంది కదా అరచేతిలో ఉసిరిక పండుగ ఉందో అమలకా ఫ్రూట్ అట్లాగే జ్ఞానం నాలో సహస్రశ అమృతరా వర్షతి ఇది ఇప్పుడు అర్థమైంది ఆయన ఇదిగో పరోక్షంక్ష పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం డైరెక్ట్గా అర్థం చేసుకు ఇంతవరకు మీకున్నది ఏంటి పరోక్షం దాన్ని అపరోక్షం చేయడం కోసమే నేను ఈ టెక్స్ట్ తీసుకున్నాను అంటే కేవలం నేను అనుకున్నంత మాత్రం నా సాధ్యం కాదు అది ఒక్క చేత్తో శబ్దం ఎక్కడ రాలేదు ఇప్పటి వరకు రెండు చేతులు ఇట్లంటేనే కాబట్టి శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు ఆ స్థాయికి చేరిపోతారు ఒకవేళ అపరోక్షం పొందక కేవలం పరోక్షంతోనే ఉంటారు విని లేచిపోతూ ఉంటారు కొందరు సగమే అర్థం చేసుకుంటారు పావు అర్థం చేసుకుంటారు ఏదో పోతా ఉంటారు చేద్దామని అంటారు ఎది వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ టైం అంతా వృధా మీకు ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇది నాకు తెలిసిది నేను ఎప్పుడు చెప్పలే ఎందుకు చెప్పలేదంటే అతిశయక్తిగా మీకుంటుందేమో ఆత్మశ్లాఘ్యంలా కనపడుతుందేమో స్వామీజీ తనను తాను ఆత్మస్థుద్ధి చేసుకుంటున్నాడని మీరు అనుకుంటారేమో నాకెందుకు వచ్చింది నాకు జ్ఞానాన్ని కమ్యూనికేట్ చేయడమే నాకు ఇష్టం కానీ ఇవన్నీ నాకు అవసరం లేదు అందువల్ల ఇది ఎప్పుడో సెవెంటీ ఫైవ్ మధ్యలో నేను అధ్యయనం చేసిన గ్రంథం ఇది ఆ తర్వాత చూడలేదు మీకోసంగా తెప్పించి శ్లోకాలు ట్రాన్స్లేట్ చేశాను అంతే నా దగ్గర కూడా లేదు బుక్ అర్థమవుతుంది డెబ్బై ఐదు ఎనభై మధ్యలో నేను చదివినటువంటి గ్రంథం ఇది ఓకే తమాష ఏంటంటే కాబట్టి నేను చదివాను నాకు మరుపు లేదు నాకు జ్ఞాపకం ఉంది పరోక్ష జ్ఞానం ఏమిస్తుందో తెలుసు అపరోక్ష జ్ఞానం ఏమిస్తుందో తెలుసు కేవలం శాస్త్ర అధ్యయనం మీ అందరిలో ఉండే ఒక సందేహాన్ని తీసేస్తున్న బీ హ్యాపీ యూ డు నాట్ నో వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇంతకాలం మీరు ఏమనుకుంటున్నారంటే మనం ఏం సాధించలేదు సాధించలేదు సాధించలేదు అనుకుంటున్నాం నువ్వు ఇది సాధించావు అని చెబితే అక్కడే పెట్టేసుకొని కూర్చొని ముందుకు బోరేమోనని దీని విషయం నేను ప్రస్తావించలేదు ఎప్పుడు తెలిసిన మహానుభావుడు మహాగురు విద్యారాయణ స్వామి చెప్తున్నాడు కనుక ఇంక నేను దాచిపెట్టలేను ఇక్కడ శ్లోకంలోనే అది ఉంది అంటే దాచిపెట్టాలంటే దాచిపెట్టవచ్చు మీరు యూ కెనాట్ అండర్స్టాండ్ దట్ శ్లోకం నేను చదివినా శ్లోకభావం నేను రాసినా దాన్ని మీరు చదివినా వేరే రకంగా అర్థం చేసుకోగలరేమో కానీ ఈ పాయింట్ నేను దాచి మాత్రం మీరు పట్టుకోలేరు కానీ ఈ పరోక్షం అపరోక్షం ఉంది చూచారా ఇంకా రెండే శ్లోకాలు ఉండేది మనకు ఫలశ్రుతి ఇంకేం లేదు ఫైవ్ మినిట్స్ ఇంకా నాకు ట్వంటీ మినిట్స్ ఉంది అదే అర్థం దీంట్లో ఇప్పుడు అరవై అయిపోయింది అరవై మూడు ఏమిటంటే ఇంత ముందు చెప్పాను కదా ముఖ్య ఫలము అవాంతరఫలాలు చెప్తూ వస్తున్నాడని అరవై మూడో శ్లోకంలో పరోక్ష జ్ఞాన ఫలం అరవై నాలుగో శ్లోకంలో అపరోక్ష జ్ఞాన ఫలం అయిపోయింది పరోక్ష జ్ఞానం అంటే ఏంటి ఇప్పుడన్నా అర్థం చేసుకోండి అదే ముక్కుతూ ములుగుతూ మీరు విన్నది బాధపడుతూ నేను చెప్పింది అది పరోక్ష జ్ఞాన ఫలం దానికి ఫలం ఉంది షేర్లు కొంటారు కానీ ఎంత ఉందో తెలియదు వీళ్ళకి వాళ్ళు వేస్తూ ఉంటారు బ్యాంకులో ఇది అదే పరోక్ష జ్ఞాన ఫలం పడిపోతావాది బ్యాంకులో మీకు తెలియడం లేదు అబ్బా ఎంత ఉండదు స్వామీజీ ఎందుకని తెలిస్తే విత్ చేయమా లే నువ్వు దాని నుంచి విత్ అయిపోవాలా నువ్వు దాన్ని విత్డ్రా చేయకూడదు సార్ దాని నుంచి నువ్వు విత్ అయిపోతే ఏమే అపరోక్షాన్ని అందుకుంటావు జస్ట్ లిస్ కమాన్ పరోక్షం బ్రహ్మ విజ్ఞానం దేశి పూర్వకం బుద్ధిపూర్వకృతం పాపం కృత్ దహతి వన్వత్ పరోక్షం బ్రహ్మ విజ్ఞానం శాబ్దం దేశిక పూర్వకం దేశిక అంటే ఆచార్య తెలుసు కదా మీకు దేశకుడు అంటే ఆచార్యుడు ఆచార్యుడు ఎవరు ఉపదేశకర్త ఆచార్యుడు ఉపదేశకర్త ఎవరైతే మనకు ఉపదేశాన్ని ఇస్తాడో మన గురు దేశకాచార్యులు అంటుంటారు అట్లా వేదాంత దేశకులు ఇట్లా అంటుంటారు దేశకులు అనడంలో గురువర్యులు అని అర్థం కాబట్టి గురువుని దేశక శబ్దంతో పిలుచడం ఇది ఉపదేశకర్త దేశిక పూర్వకం అంటే గురువు ఏదైతే నీకు బోధిస్తు ఉన్నాడో ఆ గురువు దగ్గర దేశిక పూర్వకం ఎప్పుడు కూడా యూ హ్యాడ్ స్టడీ విత్ ది గురువు నీకు నువ్వుగా అధ్యయనం చేయలేవు గనక గురువు బోధించాలి కనుక గురువుతో కలిసే అధ్యయనం చేసేది గురువుకు అధ్యయనం అవసరం లేదు అధ్యయనం చేసేసి ఆ ఫలాలను అందుకున్నవాడే గురువు అవుతాడు ఎప్పుడైనా కాబట్టి తాను చదివింది మళ్ళీ ఆయన చదవాల్సిన అవసరం లేదు తాను అర్థం చేసుకున్నది తాను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ శిష్యుడితో కలిసి గురువు చదువుతున్నట్టే ఉంటుంది గురు రిపీ చేస్తాడు ఓ శ్లోకం చెప్తాడు శిష్యుడు రిపీట్ చేస్తాడు ఇది కదా ఇది కదా అని ఆయనకు అర్థమయ్యేటట్టుగా ఈయన బోధిస్తూ ఉంటాడు అర్థం చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈయనకు ఆల్రెడీ అర్థం అయ్యుంది అది శిష్యులతో కలిసి గురువు అధ్యయనం చేయడం దేశిక పూర్వకం శాబ్దం శబ్దప్రమాణం శాస్త్రం శాబ్దం అంటే శబ్దప్రమాణం ఇప్పుడు అంతా అదే కదా మనం జ్ఞానం శాబ్దం దేశిక పూర్వకం శాబ్దం పరోక్షం బ్రహ్మ విజ్ఞానం ఇది దీన్ని ఏమంటారు పరోక్ష జ్ఞానము పరోక్ష బ్రహ్మ విజ్ఞానము అంటే గురువు దగ్గర ఏదైతే శ్రవణం చేస్తామో ప్లీజ్ శాబ్దం శ్రవణం చేసేది అది పరోక్ష జ్ఞానం గురువు దగ్గర మనం శ్రవణం చేసినప్పుడు మనకు వచ్చేటువంటిది పరోక్ష జ్ఞానం ఇంతవరకు అదే కదా మనం చేసింది మనకు అనిపిస్తుంటుంది అపరోక్షం కాలేదు కనుక ఇంకా అయ్యో నేనంతా నేనే అయినటువంటి భావన నాకు రాలేదే స్వామీజీ చెప్తుంటే బాగానే ఉంది కానీ నేనే నిండి నివిడీకృతమైనటువంటి స్వరూపం అనేటువంటి జ్ఞానం నాకు రాలేదే మళ్ళీ బాధలు ఉన్నాయి అది ప్రతి అవి ప్రతిబంధకాలు ఉన్నాయి అందువల్ల తత్సవశి వాక్యార్థం అర్థమైపోతే ప్రతిబంధకాలు తొలిగిపోతాయి ఇప్పుడు పరోక్ష జ్ఞానం కలిగినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా బుద్ధి పూర్వకృతం పాపం కృత్స్నం ూర్వకృతం బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి విదితం బుద్ధిపూర్వకృతం వాడికి తెలిసి విదితం పాపం పాపం కృతం పుణ్యం కూడా పాప అంటే ఉపలక్షణం అది పుణ్యం కూడా అర్థం చేసుకోవాలి పుణ్య పాపాలు ఏవైతే ఉన్నావో బుద్ధిపూర్వకృతం తెలిసి చేస్తాం పాపాలకొని చేయడం లేదా తెలిసి పుణ్యాలు చేస్తాము తెలిసి పాపాలు చేస్తా చాలా పెద్ద పెద్ద పాపాలు కూడా చేసేస్తాం దైవ దోషణ గురు దోషణ ఇంతకు మించిన పాపం ప్రపంచంలో లేదని శాస్త్రం అది కూడా చేసేస్తాం బుద్ధిపూర్వకృతం తమస్థు తెలియక కాదు తెలియక చేయడం కాదు తెలిసే దొంగతనాన్ని పోయినవాడు తెలిసే మర్డర్ చేసేవాడు తెలిసే మోసాలు చేసేవాడు తెలిసే బుద్ధి పూర్వకృతం పాపం కృత్స్నం కృత్స్నం సమస్తం తెలిసి ఎన్ని పాపాలైతే చేస్తాడో తెలిసి తమాస చూడండి తెలియక చాలా చేస్తాం మనం ఆ తర్వాత ఫీల్ అవుతాం ఇదన్నా తెలియదండి లేకపోతే నేను చేసేవాడిని కాదండి అంటాం అట్లా అది అది ఎలాగో పోద్ది కానీ బుద్ధి పూర్వకృతం తెలిసి చెయ్యకూడని పనులు ఏవైనా మనం చేసి ఉంటే సర్వం సమస్తం వన్ హివత్ ఈ పరోక్ష జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా అగ్ని ఏ విధంగా అయితే కట్టెల్ని దగ్ధం చేస్తో ఆ విధంగా మన జీవితంలో చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ సమూలంగా దగ్ధం చేస్తుంది అసలు ఏమీ లేకుండా ఉంటుంది చూచారా ఇప్పుడు అర్థమైందా మీకు మిమ్మల్ని కష్టపెడుతూ బోధించిన ఇది మీకు ఇవ్వాలనేది నా ఉద్దేశం కాకపోయినా ఎందుకంటే నాకు అపరోక్షానుభూతే గానీ ప్రధానం ఇవి కాదు ఎంత మేలు జరిగిందో శృతి మందిరం వల్ల మీరు ఊహించుకోండి ఊహించుకోండి శృతి వల్ల మీకు జరిగి ఉండచ్చు వల్ల నాకు జరిగింది అనుకుంటున్నా నాకు శంకర వల్ల నాకు ఓ శంకర రుణాన్ని నేను తీర్చుకోగలను ఆయన రచించిన గ్రంథాలని మీకు బోధించడం తప్ప ఆయన జ్ఞానాన్ని మీకు అందించడం తప్ప శంకరాకు ఒక గుడి కట్టాను అనుకోండి నేను ఆయనకు అవసరమా వ్యర్థమవుతుందా మీకు అసలు జ్ఞానబోధ సాంప్రదాయకంగా చేసే గురువు ఏం ఆశించి అందిస్తున్నాడు నేను ఇప్పుడు శంకరాచార్య ఫోటో ఇక్కడ పెట్టి మనం పూజ చేస్తున్నాం అష్టోత్తరం చేస్తున్నాం ఆయన మనం ఊరేగించాం నాలుగు నెలల క్రితం అవన్నీ ఆయనకు అవసరమా ఎవరూ చేయలేదండి నేను శంకరాచార్య ఊరేగించాను ఆయనకు పూలమాల వేశాను ఆయనకు ఒక రాజ పోషకులు ఇచ్చాను నాన్సెన్స్ ఎంత డ్యామేజింగ్ ఆయనకి డబ్బులు ఇచ్చాను నేను అరే ఈ అర్థమవుతుందా ఇప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితి అర్థమవుతుందా ఇప్పుడు ఆ పరోక్ష జ్ఞానబోధ వల్ల వస్తారు చూశారు ఆ ఫలితం దీనివల్ల పోతుంది మళ్ళీ ఈ పాపం చేసుకుంటారు చూసారా మళ్ళీ తయారైపోద్ది అంతే ఇంకేం లేదు కనుక శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు దగ్గర పరమ పవిత్రమైనటువంటి శాస్త్రాన్ని పవిత్ర ప్రమాణమైనటువంటి శాస్త్రాన్ని కాముగా కూర్చొని వింటే కూడాను తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ దగ్ధమైపోతాయి ఎందుకు దగ్ధమవుతాయి తెలుసా ఇది మ్యాజిక్ జ్ఞానం యొక్క మ్యాజిక్ ఇది తర్వాత నీకు రాబోయేది అపరోక్షం తర్వాత నీకు రాబోయేది అపరోక్షం అపరోక్ష జ్ఞానానుభూతి కలిగిన తర్వాత అపరోక్షానుభూతి కలిగిన తర్వాత నీకు జన్మలు వచ్చే అవకాశం లేదు ఈ కర్మలు కనుక మిగిలి ఉంటే ఈ పుణ్యపాప కర్మలు కనుక మిగిలి ఉంటే నీకు జన్మలు రావాలి మళ్ళీ జన్మ వచ్చిందనుకో మోక్షం లేదు అపరోక్షానుభూతి లేదు కాబట్టి అపరోక్ష జ్ఞాన ఫలం లేదు కాబట్టి అపరోక్ష జ్ఞాన ఫలము నీకు అందాలి అంటే పరోక్ష జ్ఞాన ఫలం అందాలి పరోక్ష జ్ఞాన ఫలంలో కర్మలన్నీ దగ్ధం కావాలి బ్యూటీ కాబట్టి నేను చెప్తున్నా మీకు ఇది బాగా అర్థమైందో లేదో హ్యాపీగా వినండి ఇంతవరకు ఎంత విన్నారు ఎన్ని శాస్త్రాలు విన్నారు ఎవరు వినలా ఎవరు వినలా అతిశయక్తేం కాదు భారతదేశంలో ఎవరు విన మీరు శాస్త్రం భాగవతం చెప్పాను రామాయణం చెప్పాను భారతం చెప్పాను శివపురాణం అని చెప్పాను శివ సప్తాహం చేసినప్పుడు ఇక ఎన్ని గ్రంథాలు చెప్పాను ప్రకరణ గ్రంథాలు భగవద్గీత కంప్లీట్గా టీచ్ చేశాను అర్థమవుతా ఉంది భాష్యాలు చెప్పాను ఉపనిషత్తులు చెప్పాను బ్రహ్మసూత్రాలు చెప్పాను చెప్తూనే ఉన్నాయి ఇట్లాగే ఇప్పుడు మళ్ళీ వేదాంత పంచదేశం మొదలైంది పదిహేను శ్లోకాలు ఇంకొక మరి వరకు ఆక్సిజన్ తీసుకుంటేనే బతకాలయనా నిన్నరకు తీసుకున్నాను ఇప్పుడు ఒక అరగంట పెట్టుకుంటాను సరే పెట్టుకో నేను పోయి నాలుగుని తీసుకొస్తా ఇంక చేసేది బ్రతికినంత వరకు ప్రాణవాయువుని పీల్చుకుంటే ఎట్లాగైతే బ్రతకాలను జ్ఞాన మార్గంలో నడిచేటువంటి గురువు జీవించినంత కాలం వేదాంత వాక్య సదా ఆ వేదాంత వాక్యాల్లో తను ఒంటరిగా ఉన్నా పది మందిలో కలిసి ఉన్న పది మందిలో కలిసి ఉన్న ఆ జ్ఞానామృత స్నానం సహస్రశహ అమృతారాహ దాంట్లో స్నానం చేస్తూ ఉండడం ఎవరూ లేకపోతే ఒక రూములో కూర్చొని ఉన్న ఓ చెట్టు కింద కూర్చొని ఉన్న మూలం తరోహో కేవలం ఆశ్రయంత ఆనందాన్ని అనుభవించడం తప్ప ఇంకొకటి లేనేలేదు ఇది పరోక్షంగా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కరుతే జ్ఞానాగ్ని ఏమి జ్ఞానాగ్నిది పరోక్ష జ్ఞానాగ్ని పరోక్ష జ్ఞానమే ఇంత ఉంది మనకు జ్ఞానమేవా అగ్ని జ్ఞానాగ్ని అంటే జ్ఞానమే అగ్నిహి అంతే ఇప్పుడు మీకు చిన్న డౌట్ రావచ్చు స్వామీజీ జ్ఞానం అనేది సబ్జెక్ట్ కదా ఇది కర్మలన్నింటినీ దగ్ధం చేస్తుంది అంటే మనిషే కర్త ఇంత లాజిక్ మీకు అవసరం లేదు కానీ వాళ్ళు వస్తారు కదా మా దగ్గరకు వచ్చినప్పుడు జరుస్తుంటుంది ఆ ద్వైతులు విశిష్ట వీళ్ళు వాళ్ళ కోసం ఉంటాయి ఈ బాణాలన్నీ వాళ్ళు అంటారు జ్ఞానం ఎట్ట పోగొడుతుంది భగవంతుడైతే పోగొడతాడు ఎందుకని అనంత కళ్యాణ గుణ సంపన్నుడు గనక లిసన్ ఆయన పోగొడతాడు కర్త మరి జ్ఞానం అనేటువంటిది కర్త కాదు కదా జ్ఞానం కదా జ్ఞానం ఎట్లా జ్ఞానం కర్త కాదు సార్ జ్ఞానం వస్తే దాని సన్నిధిలో నిలిచే శక్తి అజ్ఞానానికి లేదు సార్ అర్థమైందా సార్ వాళ్ళ కోసమే ఇవన్నీ ఊరికే మీరు తెలుసుకుంటారని ఇంత పెద్ద బాణాలు అవసరం లే వాళ్ళు వచ్చినప్పుడు పడతా ఇవన్నీ అందుకని రారు వాళ్ళు మాది అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు వెలుగు వచ్చింది ఆయన వెలుగు వస్తుంది అంతే ఇప్పుడు నువ్వు లైట్ వేస్తే లైట్ వస్తుంది కానీ అది రావడమే ఏ చికటి వస్తున్నావు పోగొడతా నిన్ను అని వస్తుంది అలా వస్తే అది లే అది వస్తుంది ఈ దోండ లేదు దాన్ని పోయి నువ్వు కర్త అని అంటది నేను కర్త కాదు నేను వెలగడవే తెలుసు నాకు జ్ఞానం అంటే నా ముందు అది నిలవలేకపోతా ఉంది అర్థమవుతుంది ఇప్పుడు అది విషయం అపరోక్షాత్మ విజ్ఞానం శాబ్దం దేశిక పూర్వకం సంసార కారణజ్ఞాన తమ సచండ భాస్కర ఆయనే విద్యారాన్ని అపరోక్ష ఆత్మ విజ్ఞానం ఏది ఉపదేశకర్త దేశ ఉన్నాడు కదా అదే ఉంది చూడండి ఇక్కడ దేశక పూర్వకం శాబ్దం ముందు శ్లోకంలో దేశక పూర్వకం శాబ్దం అక్కడ బ్రహ్మ విజ్ఞానం ఇక్కడ ఆత్మవిజ్ఞానం అక్కడ పరోక్ష ఇక్కడ అపరోక్ష అంతే డిఫరెన్స్ రెండు లైన్స్లో డిఫరెన్స్ అదే అది పరోక్షం ఇది అపరోక్షం కాబట్టి గురుముఖత అపరోక్ష జ్ఞా మనం పొందిన తర్వాత జ్ఞానాన్ని ఇది అపరోక్షానుభూతిగా నీకు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ గా నీ అనుభవానికి గనక వచ్చేసింది అంటే అప్పుడేమవుతుంది తెలుసా ఇది ఈ జ్ఞానం సంసార కారణ అజ్ఞాన దీర్ఘం అది సంసార కారణ ఏంటి సంసారానికి కారణం ఈ సుఖ దుఃఖాలు అనుభవించడానికి జన్మకి కారణమైనటువంటిది అజ్ఞానం కాదు సంసార కారణ అజ్ఞాన తమసహ కాబట్టి ఈ సంసారానికి కారణమైనటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటికి ఈ అపరోక్ష జ్ఞానం చండ భాస్కరహ భాస్కర అని సరిపోద్ది దృతి కదా ఏమో ఇప్పుడు ఉదయాన్నే వస్తాడు సూర్యుడు పది గంటలకు ఉంటాడు మళ్ళీ సాయంకాలం ఉంటాడు ఒక్కో దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంటుంది ఇప్పుడు ఉదయాన్నే సూర్యుడు వచ్చాడనుకోండి ఆ సూర్యుని వెలుగులో మొగ్గలన్నీ వికసిస్తాయి అర్థం కాలే అది ఒక ఫలం కానీ చండభాస్కర అన్నప్పుడు మధ్యాహ్నకాలీన భాస్కర చండభాస్కర మధ్యాహ్నకాలీన సూర్యుడు కాబట్టి సూర్యుడు యొక్క ప్రచండమైనటువంటి తీక్షణత వేడి చూడాలంటే ఎప్పుడు ఉదయం కాదు మూడు గంటలకు కాదు పది గంటలకు కాదు సాయంకాలం ఆరు గంటలకు సంధ్యాకాలంలో కాదు ట్వల్వ్ పీక్కి వచ్చేస్తుంది అప్పుడు ఏది వాడు అంతేనా ఇప్పుడు సాయంకాలం మనం పడుకుంటాం కదా సంధ్య అయిపోతుంది కదా ఆ టైము సరే సాయం సంధ్యా సమయంలో సాయంత్రం అయిన తర్వాత కొద్ది తర్వాత మనకు చీకటి పడుతుంది కదా ఆ చీకట్లో కూడా మనం గుర్తుపడుతుండే ఎప్పుడు వచ్చాయో రౌండ్ రావు అంటుంటాం చీకటే కానీ కొద్ది కొద్దిగా కనపడుతూ ఉంటుంది ఎయిట్ థర్టీ నైన్ అయ్యేటప్పటికీ ఇంకొద్ది డీప్ అవుతుంది పదకొండుకు వచ్చేటప్పటికి ఇంకొద్ది దట్టంగా ఉంటుంది పన్నెండుకు వచ్చినప్పుడే ముందు వెనుక గడాంధకారము గడాంధకారం భయంకరమైన చీకటి అది దట్టమైనటువంటిది ఆ తర్వాత ఏమో తెలుసా పన్నెండు దాటిన తర్వాత మెల్లగా తగ్గుతూ వస్తుంది అరుణోదయం దగ్గరకు వచ్చేటప్పుడు ఏ రవణ రావు అంటాం చీకట్లోనే అర్థమవుతుంది ఇప్పుడు ఆ తర్వాత సూర్యోదయం జరిగిపోద్ది కాబట్టి పన్నెండు నుంచి తగ్గుతూ వస్తుంది సాయంత్రం ఆరు నుంచి పన్నెండు వరకు ఎక్కుతూ పోద్ది పగల కూడా అంతే డే టైం కూడా ఉదయం నుంచి అలా పెరుగుతూ వస్తుంది ఒక దశలో టాప్కి వెళ్ళిపోతుంది అది చండ భాస్కర మధ్యాహ్నకాలీన భాస్కరుడు అంటే ఫుల్ జ్ఞానం కూడాను ఫుల్ యూమినర్సిటీ సంపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపంగా అక్కడ వచ్చినప్పుడు రెండవది ఉండేందుకు అవకాశమే లేదు గనక సంసారానికి కారణమైనటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని ఒకటే కాంపౌండ్ సంసార కారణాన తమసాస్కర ఒకటే ఒకటే కాంపౌండ్ ఏంత ఇదే తమాష సంసార సంసారం అనేటువంటి కారణ కారణమైనటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అజ్ఞాన తమస ఆ చీకటి ఏదైతే ఉందో అజ్ఞాన తిమిరం అజ్ఞాన చీకటి ఏదైతే ఉందో చండభాస్కరహ దీప్యమానంగా సూర్యుడు ప్రకాశించేటప్పుడు ఇంకా చీకటి ఉండేందుకు అవకాశమే లేదు అరుణదయంలో చీకటి కొద్దిగా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఉండేందుకు అవకాశం లేదు ఆ విధంగా బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది ఇది జీవన్ కాబట్టి సూర్యుడు చండభాస్కరుడుగా వచ్చినప్పుడు బాహ్యంలో ఉండే చీకటిని పోగొడతాడు కానీ ఆత్మ జ్ఞాన భాస్కరుడు లోపల అపరోక్షానుభూతి అయినప్పుడు చండభాస్కర బాహ్యంలో చీకట్లే లేకుండా ఎట్లాగైతే సూర్యుడు చండభాస్కరుడు మధ్యాహ్నకాలీన భాస్కరుడు దదిప్యమనంగా ప్రకాశిస్తూ ఉన్నాడో ఆంతర్యంలో ఉండేటువంటి చీకటిని ఏం చీకటిది అజ్ఞాన తమస ఏమది ఉంటే సంసార కారణాత్ వచ్చిన బాధ ఆ సంసార కారణమైనటువంటి అజ్ఞానం అనేటువంటి ఈ చీకటిని చండభాస్కరహ అది పోగొడతాడన్ల ఎందుకో తెలుసా జ్ఞానం కర్త కాదు అది వచ్చి నిలుస్తుంది మన హృదయంలో అప్రోక్ష జ్ఞానం ఇంకా తర్వాత నడకరది పారడా రమణ నడకరది పారడా జరిగేది చూస్తూ ఉండే ఇంకేముంది అయిపోయింది అది కాబట్టి ఇది అజ్ఞానం కాబట్టి తత్వమసి మహా మహావాక్యం అపరోక్షానుభూతిని ఇస్తుంది అనమాట ఇది బ్రహ్మాత్మ జ్ఞానం బ్రహ్మాత్మ జ్ఞానం బ్రహ్మైక్యం అందువల్ల ఈ తత్వమసి వా బ్రహ్మాస్త్రం అంటారు ఇదే వేదాంతంలో దీనికి బ్రహ్మాస్త్రం అని పేరు తత్వమసికి తత్వత్వము అసి అటు రావణాసురుడు నిలబడి ఉంటే ఇక్కడి నుంచి ఎన్ని వేల బాణాలు విసురుతూ ఉండిన రాముడు వాడు పడుతున్నాడుగానే ఒక్కొక్క తల లేచి కూర్చుంటాను ఏం చేయాలని అర్థం కాలేదు అప్పుడు గురువు రావాల్సి వచ్చింది రాముడికైనా అగస్త్య మహర్షి వచ్చి నాయన నేను అగస్త్యుణ్ణి అంటే ఏం చేసేవా నువ్వు సముద్రాన్ని అపోషణం పట్టాను శాస్త్ర సాగరాన్ని మింగేసిన వాణ్ణి నేను అది అగస్తుడు అంటే ఈ ఉప్పు సముద్రం కాదు అర్థమవుతుంది ఇప్పుడు శాస్త్ర సాగరాన్ని మింగిన వాణ్ణి విషయం చెప్తున్నాను నేను నువ్వు ఇట్లా కొడుతూ ఉంటే అది యోగం అయిపోద్ది జ్ఞానం కాదు ఎందుకని యోగ చిత్తవృత్తి నిరోధ ఒక్కొక్క చిత్త తీసేస్తూ ఉంటావు అది వచ్చి తగులుకుంటుంది అర్థమైంది ఇప్పుడు ఒక్కొక్క తల తీసేస్తూ ఉంటావు అది వచ్చి అతుక్కుంటుంటుంది కాబట్టి నువ్వు ధ్యానం చేసినంత వరకు ఈ ఆలోచన వచ్చింది తొలగించేశాను ఈ ఆలోచన నేతే నేతే నేతే నేతే నేతే నీ మూతికి రాసుకోవాల్సిందే అది ఏమీనైతే ఏను ఇప్పుడు అర్థమవుతుందా నీకు బ్రహ్మాస్త్ర ప్రయోగం జరగాలి నేను చెప్తాను నువ్వెక్కడంటే తల్ల కొడితే లాభం లేదు దాన్ని వాడికి వర్షస్థలంలో కొట్టు అక్కడ ఉంది కొట్టురామా కొట్టు ఏం జరుగుతుంది నువ్వు కొట్టవాయ్ గురుదేవా ప్రణామ కొడుతున్నా కొట్ట వక్షస్థలం కొట్టాడు కొడతానే మూడు ప్రయోజనాలు ఒకటి ఫస్ట్ ఏం జరిగింది హృదయ గ్రంథి ఉండక అదే ఇది ఇదిగో ఎప్పుడైతే కొట్టాడో వక్షస్థలం ఛేదం ఫస్ట్ ఫ్రూట్ రెండవది మొదటి అసలు పడింది పడగానే మూడు ప్రయోజనాలు కొట్టింది ఒకే బాణం తత్వమసి ఒకే వాక్యం తత్త్వము అసి మూడు పదాలున్నాయి మూడు ప్రయోజనాలు ఇస్తాయి ఏంటో తెలుసా మొట్టమొదటి ఎప్పుడైతే కొట్టాడో రావణా సూర్యుడిని వక్షేదం వక్షస్థలం ఛేదింపబడింది తర్వాత రెండవది ఏంటో తెలుసా ప్రాణాలు పైకి ఎగిరిపోయినాయి ప్రాణ నిర్గమనం వక్షచ్ఛేదం ప్రాణ నిర్గమనం మూడవది తెలుసా దేహపతనం మండవదరి వీపింగ్ అర్థమవుతుంది ఇప్పుడు తత్వమసి అంతే ఇదే పని చేస్తుంది ఒక్కసారి తత్వమసి మహావాక్యం గనక అర్థమైంది అప్రతిబద్ధం సత్ అప్రతిబద్ధం సత్ ప్రతిబంధ లేకుండా గనక తత్వమసి మహావాక్యం గనక గురుముఖత మనం శ్రవణం చేసినప్పుడు శాబ్దం దేశిక పూర్వకం అర్థమైపోయింది అనుకో అంతే మొట్టమొదట ఆ తత్వమసి మహావాక్యం అనేటువంటి బ్రహ్మాస్త్రం వల్ల ఏం జరుగుతుంది అక్కడేమో వక్షస్థల ఛేదం వక్షేదం జరిగిపోయింది కాదు రావణాసురుడికి ఇక్కడ హృదయ గ్రంథి అజ్ఞానము ఛేదింపబడుతుంది అజ్ఞాన నివృత్తి ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది రావణాసుడికి ప్రాణ నిర్గమనం ప్రాణాలు ఎగిరిపోయినాయి పైకి కదా భిజ్జతే హృదయ గ్రంథితే సర్వసంశయా హృదయంలో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడాను ఎగిరిపోయినాయి పక్షుల్లాగా వాడి ప్రాణాలు ఎట్లా ఎగిరిపోయినాయో ఇక్కడ ఎగిరిపోయినాయి క్షీయంతే చాస్య కర్మాణి మూడవది ఏంటి అక్కడ దేహపతనం రావణాసుడు యొక్క దేహం పతనమైపోయింది క్షీ అంతే చర్మాణి గతంలో కర్మ కోటయ సంచితాహ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్షీణించి పని నాయన అది అనే మూడు అక్షరాల యొక్క మూడు పదాల యొక్క అద్భుతమైనటువంటి అర్థం ఇంత పని చేసేస్తుంది ఇదంత శాబ్దం దేశిక పూర్వకం కాబట్టి ఇంత చేసేటువంటి గురువును మనం తీర్చుకోలేం నేనే దైవము మొక్కునీ వన్ను పల్లికెదరు సురులు నేనే దైవం నేనేనా భగవంతుణ్ణి మొక్కునీ వన్నుచురా నారాయణ కూర్చు తిరుగు బుధవారం రా గురువారం రా ఆదివారం రానివారం రా నీ ఆలయాన్ని తిరగల నేను ఉద్ధరిస్తా అయిపోయింది నన్ను ఉద్ధరించడం కర్మ కూడా నీకుందనమాట అయితే నువ్వు కూడా వినాలా వేదాంత మంచిదశి నేనే దైవము మొక్కు నీవన్ను పలికెదరు పలుకును గురు కవులు నేను దేవుడయ్యా నువ్వు నాకు మొక్కు నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని నీ మీద ఆధారపడేటువంటి వాళ్ళు దేవతలు కాదు నువ్వే బ్రహ్మం అయమాత్మ బ్రహ్మ నేనంటవా నేను కూడా నువ్వేనాయన ఉపాధి భేదం నువ్వు సత్య జ్ఞానానంద స్వరూపం నేను సత్యదానంద స్వరూపం ఇద్దరం ఒకటి నీవే దైవము నేనే నీవన్ని పలుకొను గురు కవులు మాకు కామధేనువులు అదే దగ్గర ఉండేది కామధేను ఏం కోరిత ఇస్తుంది కానీ మోక్షం ఇచ్చే శక్తి మాత్రం కామధేనువుకు లేదు కల్పతరువుకు లేదు కల్పతరువును మించిన గురువు కామధేనువుని మించినటువంటి ఆచార్యుడు దేశకుడు మాకు లభ్యమయ్యాడు గనక కరుణామయ దేవా కాన్షియస్గా రాసిన ఇవన్నీ ఇంత కరుణ అవ్యాజమైనటువంటి కరుణ నిర్హేతుక కరుణ కటాక్షం నిర్హేతుక నా మీద నువ్వు కృపచూపడానికి ఆధారం ఏమీ లేదు నా అవసరమే నీకు లేదు అర్థమవుతుందే నిర్హేతుక కారణం కనిపించడం లేదు నీ అద్భుతమైనటువంటి ప్రేమ తప్ప నాకు బోధించడం వెనుక ఇంకోటి కనిపించడం కరుణామయ దేవా జయ జయ గురుదేవ అది శంకరా గురుదేవ్ మన హృదయాల్లో ఉండే సంశయాలని పోగొట్టేటువంటి వాడు అజ్ఞాన నాశక సుజ్ఞాన పోషక సద్గురు మహాదేవా కాబట్టి సంపూర్ణంగా నీ వల్ల అజ్ఞానం నశిస్తుంది నువ్వు నశింపజేయడానికి కర్త అంటే నువ్వు జ్ఞానాన్ని బోధిస్తున్నావు అజ్ఞానం ఎగిరిపోతుంది అజ్ఞాన నాశక సుజ్ఞాన పోషక సద్గురు మహాదేవ కరుణామయ దేవ కాబట్టి గురుదేవుని యొక్క అనుగ్రహం వల్ల మనకి ఇది కలుగుతుంది తత్వ వివేకం ఓం ఇం తేకం విధాయ విధివత్ మన సమాధా విగళిత సంశ్రుతిబంధ ప్రనోతి పరం పదం నర నచిరా స్వామి దగ్గర అందుకని పాడలేదు శ్లోకం పాడకుండా అయ్యింది వచనంలాగా చెప్తున్నాడు పాడండి మీరు నమ శ్రీ శంకరానంద గురు పాదాంబు జన్మని సవిలాస మహామోహ గ్రాహ గ్రాస ఇది కదా ట్యూన్ చెప్పండి ఇత్తం తత్వ వివేకం విధాయ ఎందుకో తెలుసా మీటర్ చేంజ్ చేసేసాడు నేనన్నానులే మీరు అన్న కష్టం తర్వాత వికళిత సంస్తి బంధ ప్రాపున తి అంటారా ఎందుకని అంటే ఇంటిపై ట్రై చేస్తాడు ఇక్కడ వద్దు భోజనం లాతుంటారు కదా ట్రై చేప్పుడు అయిపోయింది అని చెప్పడం ఇంతవరకు వచ్చింది టెక్స్ట్ ఒక మీటర్లో పోయింది ఇది కంక్లూడ్ అవుతుందయా అయిపోయింది అక్కడికి అని చెప్పడానికి వెంటనే మీటర్ మార్చాడు శాస్త్రంలో ఇది ఒక పద్ధతి బోధన అవిధి సరేనా అందువల్ల ఇత ఈ విధంగా తత్వ వివేకం తత్వస్య వివేకం కృత విధాయ ఇట్లా దీన్ని కొనసాగించి ఇప్పుడు చేసాము చూసారా ఈ అరవై నాలుగు శ్లోకాల్లో తత్వ వివేకం మొదట అనుకున్నామే మనం అది ఏది సుఖబోధాయ తత్వస్య వివేకోయం అభిధీయతే సుఖబోధాయ తత్వస్య వివే తత్వస్ తత్వ వివేకస్ అయం వివేక అభిధీయతే అని రెండవ శ్లోకంలో చెప్పాం కదా అయ్యా చెబుతామని అభిధీయతే చెప్పబడుతుంది అన్నాడు ఇక్కడ నిరూపితం అయిపోయింది చెప్పేశాం కనుక ఇతం తత్వ వివేకం తత్వస్ వివేకం విధివత్ శాస్త్ర విధివత్ శ్రవణ మనన నిధిధ్యాసాభ్యాం అన్వయ వ్యతిరేకాభ్యాం పంచకోశ వివేకత ఇవన్నీ జరిగింది కదా ఇప్పుడు ఈ న్యాయాల వల్ల విధివత్ మనహ సమాధాయా చూసారా మనహ మనసును చిత్తాన్ని సమాధాయా ఎక్కడ సమాధిలో ధర్మమేఘ సమాధిలో మనస్సును ఉంచేశాం గనక ఇక ఏ ఆలోచనలు అక్కడ ఖరిదిలినా వేరువేరుగా ఆలోచనలు లేవు ఎందుకు లేవు వేరువేరుగా ఏకైక గోచరం ఆత్మగోచరాహ ఏ ఆలోచన వచ్చినా కూడాను అది ఆత్మగానే కనపడతా ఉంది ఇంపార్టెంట్ ఒకవేళ ఆ టైంలో కూడా నువ్వు సమాధిలో ఉన్నావు గనక ఆ టైంలో ఆలోచనలు వస్తాయి ఎందుకని కర్త ఉన్నాడు అక్కడ అదే యోగ సమాధికే జ్ఞాన సమాధి డిఫరెన్స్ లేచిన తర్వాత అనుమీయతే మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ ఉంది గనక ఒకవేళ థాట్ డిఫరెంట్గా వచ్చింది అనుకోండి ఎందుకంటే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి రూమ్లో కూర్చొని చేస్తున్నాడు సమాధికి వచ్చింది అఖండ బ్రహ్మాకార స్థితి అట్లా ఉంది ఈ లోపల అమ్మగారు అక్కడ వంట చేస్తున్నారనుకోండి శబ్దం వస్తుందా రాదా చెవుడు లేదు కదా గ్రాస్పు చేస్తా మరీ లీనమైపోతే గ్రాస్పు చేయకపోవచ్చేమో కానీ జనరల్గా జ్ఞానేంద్రియాలు గ్రాస్పు చేస్తాయి ఈ లోపల వాసనలు వస్తాయి నుంచి అది ఉప్మా ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఇప్పుడు వస్తుంది చక్కగా వస్తుంది శాంతి మంత్రం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ ఎందుకంటే దాని మీద ఆశ అందువల్ల ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారుతాయి ఆనందంగా నో ధర్మమేఘ సమాధిలో ఉండేవాడు ఉంటాడు ఎస్ ఇట్ ఈస్ ఉప్మా థాట్ వచ్చింది అనుకోండి ఉప్మా ఎక్కడి నుంచి వచ్చింది భూత ప్రపంచం నుంచి వచ్చింది భూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి పంచీకరణ జరిగితే అంతకుముందు ఏముంది తన్మాత్రలు ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి మాయలో ఉన్నాయి మా ఎక్కడుంది బ్రహ్మాశ్చరి ఆ భిన్న నిమిత్త ఉపాదాన కారణం కాబట్టి ఆ ఉప్మాలో కూడా పరమేశ్వరుడు కదిలిస్తూ ఉంది అది అగ్ని పరమేశ్వరుడే చేసేవాళ్ళెవరు జీవో బ్రహ్మ యనాపర పరమేశ్వరుడే అంతా పరమేశ్వరు ఉప్మా లేదు ఆత్మగోచరా ఏకగోచరా తత్వ వివేకం విధాయ విధివత మన సమాధాయ ఇలా తత్వ వివేకం చేసిన తర్వాత మనసుని సమాధిలో ఉంచేసిన తర్వాత ఏం జరుగుతుంది విగళిత సంస్తి బంధ సంస్తి సంసార సంస్కృతి అంటే సంసారం బంధహ అంటే సంసార బంధం సంస్కృతి బంధ అంటే సంసార బంధం విగళిత దాని నుంచి విడిచిపోవడం జరుగుతుంది విడిపోవడం జరుగుతుంది కాబట్టి సంసార బంధం నుంచి విడిపడి ఎవరు నాలుగో లైన్ నరహ ఎవడైతే ఈ ధర్మమేఘ సమాధిలో ఉన్నాడో ఆ మనిషి నచిరాత్ శీఘ్రంగా క్షిప్రం శీఘ్రమేవ శీఘ్రంగా పరంపదం ప్రాప్నోతి చారా పరంపదం పాప్నోతి పరం ఉత్కృష్టమైనటువంటిది అది పరంపదం అంటే ఏంటో తెలుసా ఎస్మాత్ ఉత్కృష్టం నాస్తి తత్ పరంపదం దానికన్నా మించినటువంటి ఉత్కృష్టమైనటువంటిది ఏదైతే ఉండదో అది పరంపదం అంటే అందుకని పరప్రేమాస్పద పరానంద స్వరూప మర్చిపోయారా నాలుగో శ్లోకంలో చేసే నాలుగైదులో అది ఆడ కాబట్టి అంతకు మించినటువంటి ఆనందం లేదు గనక ఆనందం కోరే మానవుడు కూడా ఉత్కృష్టమైన ఆనందాన్ని కోరుతాడు గనక ఉత్కృష్టం ఇదే ఇదే మోక్షము కాబట్టి పరంపదం పదం పద్యతే అనేన ఇది పదం దేని చేతనైతే నువ్వు దాన్ని చేరుతావో అది పదం పరం ఉత్కృష్టమైనటువంటి పదం అంతే ఇంకేమీ లేదు అంటే పద్యతే గమ్యతే ముముక్షువి ఇది పదం అదే పరం ఎవడు ముముక్షువు ప్రారంభమైంది ఆ పదాన్ని చేరాలని బ్రహ్మవి దాప్నోతి బ్రహ్మవితువాడప్పుడు బ్రహ్మవి దాపునోతి పరం తెచ్చ్రహ్మవిదుడు ఎవడైతే తత్వ వివేకం నేర్చుకోవాలని ఇక్కడ కూర్చున్నాడు వాడు దాన్ని పొందుతూ ఉన్నాడు పరోక్షంగా పొందాడు మన విషయానికి వస్తే ఇంకా అపరోక్షంగా దాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సెకండ్ శ్లోకంలో నేర్చుకోండి తమాష ఏది సవిలాస మహామోహ గ్రాహ గ్రాసైక్య కర్మే అయిపోయిన తర్వాత ఏమన్నాడు తత్పదాంబురుహ ద్వంద్వ సేవా నిర్మల చేత అటువంటి గురుదేవుని యొక్క చరణకమలాల్ని ఎవడైతే నిర్మల చిత్తంతో సేవిస్తాడో సేవా నిర్మల చిత్త చేత సాం సుఖబోధాయా వాడికి సుఖబోధాయ సుఖబోధాయ చక్కగా అర్థం కావడం కోసంగా సుఖబోధ ఉపపత్తయే సుఖావబోధ సుఖబోధ ఉపపత్తయే కాబట్టి సుఖంగా అర్థం కావడానికి ఏమన్నాడు వివేకోయం అభిధీయతే అయం వివేక ఈ వివేకం ఈ వివేక ప్రకరణం అనేటువంటిది అభిధేయతే చెప్పబడుతుంది అని అన్నాడు కాబట్టి మూక్షునాం శిష్యానాం సుఖబోధ ఉపపత్తయే ఇప్పుడేమైంది అయం అయం ఇత్తం అయం తత్వ నిరూపితం అక్కడ అభిధేయతే ఇక్కడ నిరూపితం కాబట్టి అక్కడ చెబుతాము స్టార్ట్ అయ్యాము ఆయన చెప్పేశాము ఆయన అక్కడ చెబుతామని బయలుదేరాము చెప్పేశాం ఏదైతే నీకు మోక్షాన్ని ఇస్తుందో దాన్ని శాస్త్రీయంగా నిరూపించి చెప్పడం జరిగింది ఇత్తం ఈ విధంగా కాబట్టి దీంట్లో పరోక్ష ఫలము అపరోక్షఫలము రెండు కూడా మనకు అందే అందువల్లనే బెల్లంకొండ రామరాయి కవి కేవలం మీకు అన్నాను మొదట్లోనే ఈ ఒక్క ప్రకరణానికి ఆయన విశిష్ట నుండి అద్వైతానికి జంప్ అయిపోయాడు అంతే ఇంకే లేదు ఎందుకంటే అందిపోయింది ఇప్పుడు కదా ఇంకేం చెప్పాలి చెప్పండి మీకు ఓకే ఒక మాట్లాడుతాను ఆయన డైరెక్ట్గా ఈ అరవై నాలుగు శ్లోకాల్లో సంపూర్ణంగా అసలు నువ్వేమిటో శాస్త్రం ఏంటో గురువేమిటో శిష్యుడేమిటో శా ప్రపంచం ఏమిటో ప్రపంచం ఎట్లా ఆవిర్భవించిందో సృష్టి రహస్యాలు ఏమిటో పరమాత్మ అన్నిట్లో ఎట్లా జగత్తులో జీవుడుగా ఈశ్వరుడు అంతా పరమేశ్వరుడు నిలబడి అఖండ రూపస్థితి రేవ మోక్ష అంత అయిపోయింది కదా ఇంకెక్కడ ఏం చెప్పాలి మీకు చెప్పవలసిందంతా అయిపోయింది ఇక్కడికి నా ఉద్దేశం కూడా అదే తత్వ వివేకా ఎప్పుడైతే అన్నాడో అయిపోయింది ఇంక లేదు తత్త్వం నువ్వేది అయిపోయింది తత్వం అదే మీకు పరోక్ష జ్ఞానం కలిగింది శ్రద్ధగా విన్నవాళ్ళకి కానీ అది ఆ అనుభూతి కలగాలి కదా పదహైదు వందల నలభై అవునండి పంచభూతాలు మీకు చెప్పాను ఎట్లా ఈ పంచభూతాల్లో భగవద్ దర్శనం ఎట్లా అయిపోవాలనో సెకండ్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది ఇది తత్వవేక ప్రకరణం కదా అదేంటో తెలుసా మహాభూత ప్రకరణం అరే స్వామీజీ మహాభూతాలు ఇంత చెప్పాడు కదా మళ్ళీ అదేంటని ఇంకా చూస్తారు అది అయ్యేటప్పటికుండా మీకు పంచభూతాల్లో పృదీపు తేజ్వాయుర ఆకాశాల్లో ఎక్కడ ఏది చూసినా నీకు మీరు కనపడాలా ఈశ్వరుడు కనపడాలా ఈశ్వరుడు కనపడ్డా లేవు నువ్వు కనపడ్డావా ఈశ్వరుడు లేడు ఫినిష్ ఇది కాబట్టి ఇక్కడికి వేదాంత పంచదశలో మొదటి అత్యద్భుతమైనటువంటి అసమానమైనటువంటి అధ్యాయం ప్రకరణం తత్వ వివేకం సంపూర్ణమైంది ఓ kali alalawole manasai ambaram tayena hrudayam kadali alalawole manasai ambaram tayena hrudayam kadali alalawole manasai ಕೌಲವೂಹಲು ಪಾಪಲನೌಉಲು ಹರಿವಿಲ್ಲು رنگುಲೋ ನಾನುチェರೆ ಕೌಲವೂಹಲು ಪಾಪಲನೌಉಲು ಹರಿವಿಲ್ಲು رنگುಲೋ ನಾನುチェರೆ ಕೋಕಿಲರವಾಮೂಲು ಕುಸುಮಬಾಲಲು ಕೋಕಿಲರವಾಮೂಲು ಕುಸುಮಬಾಲಲು కదిలించే మదిని నిస్పృశించే కడలి అలలవోలే మనసే అంబరమల్ నా హృదయం కడలి అలలవోలే మనసే TARALA VELU GULU, MABBULAMIERU PULU, GURUMULAPALU GULU YEDAN INDEE TARALA VELU GULU, MABBULAMIERU PULU, GURUMULAPALU GULU YEDAN INDEE CHALLANI VÁNALU, THADISINA ODALU, CHALLANI VÁNALU కడిసిన వడలు నిరేరిందే కడలి మనసాయే అంబరమాయదయం కడలి అల్లవోలే మనసాయే మీ గుడిలో నీ రాకను ఆపే వారెవరు తలుపులు లేని మీ గుడిలో పే వారరు తల పులు వాగిన నదిలో తల పులు వాగిన నదిలో పడతావేమి మీరవేమి కడలి అల్లె మనసాయి ృదయం అంబరమాత నాయు కడలీ అలూ మనస పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవీ ఓ శాంతి శాంతి